प्रबोधतरू रचना इंदूधर्म प्रदात संचलनात्मक आदिकर्त श्रीश्री श्री, श्री, श्री आचार्य प्रबोधानंदगीश्वर् चरक रसा आस्वाद्चि पिप्पन व्रंथम भावा ग्रह भाषन वरीशुद्ध पाठक నిరంతర ఆత్మచింతనచే నిన్ను నీవు తెలుసుకోవడమే నిజమైన నీ స్వంత పని జ్ఞానమార్గములో ప్రయాణించాలనుకునేవారికి అజ్ఞానులే కంటక సమానులై అవరోధములు కల్పించుచుందురు పిచ్చివానికి రత్నమిచ్చినా దానితో వాడు ప్రయోజనము పొందనట్లు మూర్ఖచిత్తునకు జ్ఞానోపదేశము చేసిన దానితో వాడు ప్రయోజనము పొందడు ఆహార పదార్థాలవలన వలన శరీరము గుణవిషయాల వలన మనస్సు జీవించుచుండును జ్ఞానేంద్రియాలతోకూడి మనస్సు విషయములను జీవునకు తెలుపును జీవుడు అజ్ఞానవశమున అహంకారముతో కూడి ఆ విషయసుఖములను అనుభవించును అల్పసుఖాలకాశించి జీవుడు అజ్ఞానముతో అనంత కష్టాలెన్నో ఎదుర్కొంటున్నాడు బాహ్యనేత్రాలక గుపించే చీకటి భానుదయము వలన అంతరించును మనోనేత్రాలక గుపించే చీకటి జ్ఞానోదయం వలన అంతరించును దేహశుద్ధికి స్నానమవసరము దేహి అనగా జీవాత్మశుద్ధికి ్ఞానమవసరము ఒక జన్మలో శరీరములోనికి జీవుడు ప్రవేశించడము ఒక పర్యాయమే మరలా నిష్క్రమించడము కూడా ఒక పర్యాయమే జీవశరీరాలు భూమి మీద జన్మించు విధానం అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది కాని మరణించడము మాత్రము నాలుగు విధములుగా ఉంటుంది జీవునకు కర్మ అనుభవించడము వలన అయిపోతున్నది కాని అహంకారము మరింత కర్మను సంపాదించిపెట్టుచున్నది అజ్ఞానము వలన అహంకారము అహంకారము వలన ఆగామి కర్మ జీవునకు కలుగుచున్నది పరిశుద్ధమైన ఔషధాన్ని సేవించిన శరీర రోగము వదలిపోవునట్లు పరిశుద్ధ జ్ఞానశక్తిని పొందిన జీవుడిని కర్మరోగము వదలిపోతుంది ఆరోగ్యమివ్వని ఔషధము ఆత్మజ్ఞానమివ్వని బోధ నిష్ప్రయోజనము కామ క్రోధ లోభ మోహ మద మత్సరములను ఆయుధములచే జీవుడు తనను తానే హింసించుకుంటున్నాడు శరీరమనే గృహమందు అజ్ఞానమనే అంధకారములో ఉన్న జీవుడు జ్ఞానదివ్యను వెలిగించి చూచుకుంటేనే తన్ను తాను తెలుసుకోగలడు అహంకారము తొలగక అజ్ఞానము అంతరించదు అజ్ఞానము అంతరించక ఆత్మదర్శనము కాదు పంచభూతములచే నిర్మింపబడిన శరీరములు పంచభూతములవలననే నశిస్తున్నాయి అష్టైశ్వర్యాలతో తులతూగే వారిని చూచి నేను అలా లేనని అసూయ చెందితే ప్రయోజనమేమి ముందు జన్మలలో వారు చేసుకున్న పుణ్యఫలమే వారి నా స్థితి అందుంచినది అపారమైన సముద్రములోని జలబిందువు వంటిది శరీరములోని జీవాత్మ హ్య పూజల భావ పూజయే దేవునికి ఇష్టము ఆహార పదార్థముల ప్రభావము వలన గుణప్రభావములు మారవు కాని గుణప్రభావము వలన ఆయా ఆహారములు తినుటకు అభిలాష కలుగును చేపదాని స్వస్థానమైన నీటి ఎందుంటేనే దానికానందము అలాగే మనస్సు దాని స్వస్థానమైన ఆత్మ ఎందుంటేనే దానికానందము సంకల్పాల రాహిత్యము చేసుకోవడమే సత్యమైన బ్రహ్మయోగము ఆడంబర పూజలన్నీ అజ్ఞానానికి దోహదం చేస్తాయి కాని ఆత్మభావాన్ని అందించలేవు పాత్ర కడిగి చేసిన పాకము పాత్రలు చేసిన జ్ఞానదానము పరిశుద్ధ ఫలమిచ్చును నీతి న్యాయము బాహ్యోన్నతికి జ్ఞానము ధర్మము ఆత్మోన్నతికీ దోహదము చేస్తాయి మాయా బయటున్నదని భావించకు అది నీలోనే ఉన్నది మాయలో పడుట బయట కాదు నీ తలలోనేయనీ తెలుసుకో అపరిమిత వేగముతో తిరిగే నీ మనస్సును స్వాధీనము చేసుకో ఆత్మయంటే ఏమిటో అర్థమవుతుంది మతాలు కులాలు మానవులు నిర్మించుకున్నవేగాని మహాత్ములు నిర్మించినవి కావు దేహభావమే మాయాపాశము దేహీభావమే దివ్యజ్ఞానము సర్వజీవి సమన్వయమౌ శాస్త్రమును బోధించునతడే జగద్గురు గారడిలాంటి విద్యలచూచి జ్ఞానమనుకోవడము ఎండమావులను చూచి నీరనుకోవడము రెండూ ఒక్కటే కర్మచేత గుణములు గుణములచేత మనస్సు మనస్సుచేత శరీరము చలించుచుండును అది తెలియకపోతే అజ్ఞానమే అగును బాహ్య సంసార వ్యామోహమను మధుపానమత్తునకు సత్యాన్ని తెలుసుకునే సత్తా ఎక్కడిది అడ్డాలు తిరిగే మనస్సును అరికట్టక గడ్డాలు పెంచి తిరిగినా కర్మ తొలగదు ఉన్నత జ్ఞానం నీలో ఉత్పన్నము చేసుకొనకనే ఉపదేశము కావాలని ఉపలాటపడకు ఉపదేశాన్ని భరించే శక్తి నీ హృదయానికి ఉన్నప్పుడే ఆ ఉపదేశము సిద్ధిస్తుంది జ్ఞానమును తెలిసి మనసును జయించినవాడే మహాత్ముడు కాని అజ్ఞానపు మాటలు చెప్పువాడు కాడు అందాలను చూచి ఆనందించు అంతే వాటిననుభవించాలని ఆశించావా ఆ తరువాత కష్టాలు ఎదురవుతాయి శరీరాన్ని నాశనము చేసి అందులోగల జీవుణ్ణి చేయగలరు కాని ఏ మానవుడు ఒక శరీరాన్ని చేసి అందులో జీవాన్ని నింపలేడు అసలైన ఆత్మజ్ఞానము అవగాహనమయ్యే వరకు విషయాల విషవలయమునుండి జీవుణ్ణి విడిపించడము వీలుకాదు అదుపు లేకుండా నీలో ఆవిర్భవించే ఆలోచన తరంగాలకు ఆనకట్టవెయ్యి అప్పుడే అలౌకికమైన ఆత్మభావాన్ని అందుకోగలవు ఆశయే ఆత్మావగాహనకు అవరోధము కాని ఆలుబిడ్డలు కాదు మతవైషమ్యాల మాయలో పడక మహోన్నత భావాన్ని మలచుకో ఆత్మశిఖరాన్నధిరోహించగలవు సమ్మతి నుండి ఉద్భవించినవే అన్ని మతాలు కాని మతిని నిలుపునట్టి మతమే మహోన్నతమైనది అన్ని మతాలు అచలస్థితి వరకే ఆ అన్ని హరిస్తాయి సారవంతమైన భూమిలో వేసిన బీజము సత్యవంతుని హృదయములో నాటిన జ్ఞానము సత్ఫలితమిచ్చును అజ్ఞానజనితమైన పశుపక్ష్యాదులు ఆహార నిద్ర సంభోగ విషయ కార్యకలాపాలలో జీవిస్తున్నాయి ఎంతో జ్ఞానమున్న మానవుడు అలాగే చెరిస్తే వాటికి మానవునకు తేడా ఏమున్నది అహమును అణచి కాయమును కర్తవ్యానికి వదిలినవాడే అసలైన కర్మయోగి విషయమనే గాలానికి సుఖమనే ఎర్రను తొడిగి ఆశజూపి కర్మమనే బుట్టలో చేపయనే జీవుణ్ణి బంధించుచున్నది మాయా అను జాలరి కర్మమనే తప్పుకు ప్రకృతి అనే చెరసాలలో జీవుడు శిక్షను అనుభవిస్తున్నాడు కర్మరహితమైనప్పుడు జీవునకు మోక్షమను విడుదల లభించును ఇరుసును ఆధారము చేసుకుని చక్రము చలించురీతిగా ఆత్మన ఆత్మనాధారము చేసుకుని కర్మగుణ చక్రములు చలించుచున్నవి దేవుడుంటే చూపించమని దెబ్బలాటకు దిగకు కర్మను వదులు క్షణాల్లో కనిపిస్తాడు అప్పుడు నీవే దేవునివి గుణాలను ఆజ్ఞాపిస్తాడు గురుదేవుడు గుణాల ఆజ్ఞలో చరిస్తాడు ధరజీవుడు గుణాతీతుడైన దేవుణ్ణి గుర్తించాలంటే నీవు కూడా గుణాతీతుడవైతేనే సాధ్యపడుతుంది గుణాల ఊబిలో పడి కూరుకుపోవుచున్న జీవ ఆత్మజ్ఞానాన్ని అందుకో నిన్ను బయటకు అదే లాగుతుంది దేవుని శక్తిచే ప్రభవించిన ప్రకృతి శరీర సహాయముతో బ్రతికి బట్టగడుచున్న జీవ దేవుడు లేడని భావించవద్దు అందాలన్నీ ప్రకృతివే కాని పరమాత్మ లేనిదే అవి ప్రకాశించవు దృష్టిచే ప్రకృతిని పరిశోధించు ప్రకృతిలోనే పరమాత్మతత్వాన్ని పరిగ్రహించగలవు జన్మరహితమే అద్వైత సిద్ధి ఆలోచన సహితమే మాయాసిద్ధి ఆసనాదుల సాధనము అంగారోగ్యమే కలుగును ఆత్మైక్యత కలగదు అవి ఆరోగ్య గాని యోగాసనాలు కావు జీవుల చూచి విచారిస్తున్నావా వెనుక జన్మలలో వారెంత ఘోర పాపము చేశారో ఇప్పుడీ విధంగా శిక్షను అనుభవిస్తున్నారు వృద్ధాప్యములో దైవాన్ని తెలుసుకుందామని ఊహిస్తున్నావా చింతల చిక్కులలో చిక్కి చితికిపోయిన మనస్సునకు ఆత్మావగాహన అతుకదు మోక్షమను గృహములోనికి ప్రవేశించాలంటే మూడు మెటికలు ఎక్కవలసి వస్తుంది అవియే ఒకటి భక్తి రెండు జ్ఞానము మూడు యోగము లేక ప్రారబ్ధ ఆగామి సంచితకర్మలను తాటవలసి వస్తుంది భక్తివలన జ్ఞానము జ్ఞానము వలన యోగము యోగము వలన తత్వము తత్వము వలన ముక్తి సిద్ధిస్తుంది దైవజ్ఞానమంటే ఏమిటో కాదు ఆత్మ విషయములను అంటే ధర్మములను తెలుసుకోవడమే బాహ్యంగా అగ్నితో చేయు యజ్ఞము కట్టెలను అంతరంగములో జ్ఞానాగ్నితో చేయు యజ్ఞము కర్మలను కాల్చును కర్మ లేనిదే కనురెప్ప కూడా కదలదు అహము లేనిదే ఏ కర్మ రాదు జీవుని కర్మను కార్యరూపముతో కష్టసుఖాలను అనుభవింపజేయుటకే ప్రకృతిశక్తులు లోపల బయట ప్రబలి ఉన్నాయి జీవుడు అహంకారముతో చేయు అన్ని పనులకు రెండు విధాల ఫలితాలుంటాయి అవి ఒకటి స్థూల ఫలము సూక్ష్మ ఫలము జీవుడు వెనుక జన్మలలో సూక్ష్మ ధనము అంటే కర్మను ఈ జన్మలో స్థూలంగా అనుభవిస్తున్నాడు ఈ జన్మలోని సూక్ష్మఫలమును తరువాత జన్మలలో అనుభవిస్తుంటాడు జీవుడు సంపాదించుకునేది పాపము పుణ్యము అనుభవించేది దుఃఖము సుఖము మంచివైనా చెడువైనా వాటి ఫలితాల మీద ఆశ వదిలి కార్యములు చేస్తే వాటి కర్మ జీవులకంటదు మనస్సనే పశువును జ్ఞానమును ఖడ్గముచే ఆత్మకు బలిచేయుము అప్పుడే అవ్యయానందమనే వరాన్ని ఆత్మ ప్రసాదిస్తుంది ఆనందమనే ఆశ చూపి అన్ని కష్టాలు పెడుతున్నది మాయ జీవుల మాయాసమ్మోహితమగ్నులజేసి పంచభూతములను పరికరములచే పరమాత్మ ఇస్తున్న ఇంద్రజాల ప్రదర్శనమే ఈ జగత్చర్యలు కుతంత్రాలతో బుద్ధి మంతనాలతో మనస్సు నిర్ణయాలతో చిత్తము జీవుని కీర్తించడములో అహము ఎడతెరిపి ఉన్నవి ఉపవాసాలు వ్రతాలతో వళ్లు చెడుతుందిగాని జీవా అవి నిన్ను ఉద్ధరించలేవు యోగాలతో ఉహించరాని స్థితిని అందుకోగలవు మాయను జయించినవారే మహనీయులు కాని మాయతో కూడుకొన్న మాటలు చెప్పువారు కారు తపస్సుకు తపనకు కాలవ్యత్యాసమే తేడా తపస్సు పెద్ద కోరిక తపన చిన్న కోరిక తపనలు తపస్సులు వదిలినప్పుడే తత్వం గోచరిస్తుంది మనస్సును ఒకే విషయముపై నిలిపే అలవాటు చేస్తే తరువాత అది ఆ విషయమునుండి మరలివచ్చుట మహాకష్టమగును మనస్సు అనే చెట్టుకు విషయములను వేర్లు ఆధారము వేర్లు తెగితే చెట్టు కూలిపోయినట్లు విషయములు ఖండించితే మనస్సు కూలిపోతుంది ఒక కోర్కె తీర్చుకునేటప్పటికీ పది కోర్కెలు నీలో ఆవిర్భవిస్తుంటే ఇక కోర్కెలు తరిగేదెప్పుడు జీవులకు ఆయుషు అయిపోతూ ఉంటే ఆశలు పెరుగుతూ పోతున్నాయి బాహ్య సంసారాన్ని వర్జించినవానికంటే లోపల సాంగత్యాన్ని వర్జించినవాడే సత్యమైన సన్యాసి ఎప్పుడు జ్ఞానం తెలుసుకోవాలని సంకల్పం కలుగుతుందో ఆ క్షణములోనే ప్రయత్నించు ఎందుకంటే మనస్సు చంచలమైనది జీవితం అస్థిరమైనది సంకల్పాలు లేని జ్ఞప్తియే నీకూ దేవునికి మధ్యలోగల ఆత్మను నిన్ను నీవు తెలుసుకోగలిగినంత మాత్రమున నీ బయటనున్న పరబ్రహ్మాన్ని తెలుసుకోలేవు కర్మ అయిపోయి నీ శరీరము వదిలిన తరువాతే పరబ్రహ్మ తెలియును విషయములనే విషవృక్షాలతో నిండిన అజ్ఞానారణ్యములో అలమటిస్తున్న జీవ అందుకో ఆధ్యాత్మికాయుధాన్ని అడుగంటా కూల్చివేయి ఆ అరణ్యాన్ని అప్పుడే అఖండ పరబ్రహ్మమనే బయలులో సేద నీచ వాంఛలకు నీ మదిలో తావియకు అవి నిన్ను ఆత్మ జ్ఞానానికి అతి దూరం చేస్తాయి సౌఖ్యాలు కలిగించే కర్మలు తనప్రమేయమని బాధలు కలిగించే కర్మలు దైవప్రమేయమని భావించుట అజ్ఞానమగును నీ దేహములో సర్వాంగాలు నావి అంటున్నావు నావి అంటున్న నీవెవ్వరో తెలుసుకోలేకున్నావు कलीमिकनरा कल देवुड़ ले कलगूमा ज्ञापका वस्ता जगमता निगन्नाथुड़े भगमुं उद्भवी भगवंतुना अतड़े रायबारी अवधूत भक्ल हृदया आत्मचिह बढ़राती गुण लतिम आकार अष्टिधुन अभिलष्च अचल सिद्धिजर मति भ्रष्ट चूची अवधूतलकने वे निजम्रष्ट नदी प्रवाह दाटू पटिष्ठम पड़व एवसमो संसारमने नदी दाटूटकू शुद्धम ज्ञान नौका अवसरमू జ్ఞానమను కలపతో నిర్మింపబడిన పడవలో జీవుని చేర్చి సంసారమను సాగరమును దాటించి మోక్షమను తీరమును చేర్చగల నావికుడే సద్గురువు విషయచింతనమనే విషజాడ్యము నుండి జీవుణ్ణి విముక్తి కలిగించు శక్తి ఒకే ఒక ఔషధానికుంది ఆ ఔషధమే సద్గురు ప్రబోధామృతము ఆశాభూతగ్రస్తమై ఆత్మశాంతిలేక అలమటిస్తున్న జీవ అది వదలాలంటే గురుప్రబోధన మంత్రమే శరణ్యము సంశయరహితమే సంపూర్ణ జ్ఞానము ఇటు ప్రకృతి అటు ఆత్మ రెండింటియందు సంబంధములేని జీవాత్మ పరమాత్మగా మారిపోగలడు శరీరమను ప్రమిదలో కర్మయను తైలము వేసి అందులో ఎరుకాయను వత్తి నుంచి జ్ఞానమను జ్యోతిని వెలిగించి ఆ వెలుగులో ఆత్మను దర్శించుటయే అసలైన దీపారాధనార్థము జీవుడు కర్మను అనుభవించుటకు కాలమే ఆధారము అన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది ఆ కాలం వచ్చే వరకు జీవులు వేచి ఉండాల్సిందే స్త్రీల యవ్వన సౌందర్యానికి చిత్తచాంచల్యము పొందెడి జీవులు ఆ శరీరాలలోని చైతన్యశక్తియే ఆ సౌందర్యమని అర్థం చేసుకొనలేకున్నారు అనిత్యమైన శరీరాలను ప్రేమించి ఆనందిస్తున్న జీవులు అవి నశించినప్పుడు ఆవేదన పొందుతారు ఆ శరీరాలకు ఆధారమైన ఆత్మ నిత్యమైనది దాన్ని గుర్తించితే అసలు దుఃఖమే లేదు కదా సూర్యుణ్ణి మేఘము కప్పినట్లు జ్ఞానాన్ని కామము కప్పియున్నది వాయుతరంగాల ధాటికి మేఘము చెదిరిపోయినప్పుడు సూర్యప్రకాశము గోచరించునట్లు ప్రబోధ తరంగాల తాకిడికి కామము చెదిరిపోయినప్పుడే జ్ఞానం ప్రకాశిస్తుంది నీలో జ్ఞానము నీకు తెలిపే నిమిత్తమే గురువు నిన్ను పరీక్షిస్తాడు కాలము తీరినప్పుడు కాయము కర్మ తీరినప్పుడు జీవము కడతేరుచొండును పాదరక్షలు ధరించిన వారు కంటకావృతమైన మార్గములో నిర్భయంగా ఎలా నడువగలరో తద్విధముగా రక్షలు ధరించిన వారు సంకటావృతమైన సంసార మార్గమున ధైర్యంగా సాగిపోగలరు జ్ఞానమను కవచాన్ని ధరించిన జీవునకు అరిషడ్వర్గములు వేయు విషయములనే విష బాణములు తగిలినప్పటికీ అవి ఏమీ చేయజాలవు విషయచింతనము వీడి చింతనము పరమార్థచింతనము నాడే మానవుడు స్వచ్ఛమైన జీవితము గడుపగలడు నిన్ను నీవు తెలుసుకుంటే నీలోని అహమేమిటో తెలియను మంచిని ఆలోచించినా చెడును ఆలోచించినా ఏది జరగాలో అదే జరిగితీరుతుంది భోగాలన్నీ అనుభవించిన తరువాత యోగసిద్ధి పొందవచ్చునని యోచించకు అప్పుడు రోగసిద్ధి కలుగవచ్చు ప్రతి జీవికి భక్తి ఉంటుంది అది ప్రకృతి భక్తి కాకుండా పరమాత్మభక్తి అయితేనే మంచిది కామ్యార్థ పూజలకు కారణమూ దేవాలయాలు కాదు ఆత్మార్థమరయుటకే ఆర్యులు దేవాలయములు నిర్మించారు సుజ్ఞానములేని నరుని బ్రతుకు సుగంధములేని పుష్పము యొక్క అందము ప్రయోజనము లేదు తలలోని తలపులు దైవాని దైవానికి తరిస్తారు గాని తల కురులర్పిస్తే తరిస్తారా కర్పూరం అగ్నిచే కాలి నిశేషమైన తరువాత కర్పూరము మరియు అగ్ని లేకుండా శూన్యములో ఎట్లు లయించబడునో అట్లే జ్ఞానమును అగ్నిచే కాల్చబడుచున్న కర్మ నిశేషమైన తరువాత కాలుచున్న కర్మ మరియు కాల్చుచున్న జ్ఞానము రెండూ పరమాత్మలో లయించిపోవుచున్నవి ఆత్మస్థితి నందుకొను వరకు అనుక్షణము ఆరాటపడుము అదే నీ జీవిత లక్ష్యము విభిన్న రూపాలు ప్రకృతి యొక్క పంచ ఏకత్వంగా ఇమిడి ఉన్న పరమాత్మను ఆకలింపు చేసుకో అప్పుడే నీ అంతరంగములోనున్న అజ్ఞానము నీ గందనంత దూరంగా పారిపోతుంది నీ శరీరము స్త్రీ అందులో ఉన్న నీవు పురుషుడవు మీ ఇరువురి కలయిక వలన నీ శరీరము చైతన్యవంతమవుతున్నది అనుభవములేని ఆత్మబోధ ఆకర్షణలేని అందములాంటిది నరకస్వర్గలోకాలన్నీ నరకలోకములోనే ఉన్నాయి ఏ స్థలములో జీవుడు కష్టమనుభవిస్తున్నాడో ఆ ప్రదేశమే వాని పాలిట నరకలోకము ఏ స్థలములో జీవుడు సౌఖ్యమనుభవిస్తున్నాడో ఆ స్థలమే వాని పాలిట స్వర్గధామము కర్మవర్జితుడే అసలైన స్వతంత్రుడు ఆత్మజ్ఞానానికి ఉపయోగించని ఐశ్వర్యం అంగబలం ఆయుషు ఊరులోగాచిన విన్నెల వలె వ్యర్థమైన వగును మొదట అమృతంలా ఉండి చివర విషంగా పరిణమించేవే ప్రపంచ విషయాలు మొదట విషంలా ఉండి చివర అమృతంలాగా ఉండేవి జ్ఞాన విషయాలు సూర్యోదయం కూడా జాలని చీకటి ఒకటుంది అదే అజ్ఞానము అది తోటే పువ్వును జ్ఞానం తెలియని సాధన దారి తెలియని నడక వంటిది భార్యామోహమనే సంకెళ్లు తగిలించి పుత్రవ్యామోహమను చీలలు బిగించి ప్రకృతి అనే చెరసాలలో జీవుణ్ణి బంధించి కర్మయను శిక్షను అనుభవింపజేస్తున్నది మాయ మనస్సు ఎక్కడుందో తెలుసా అది నీవలే శరీరములో చోట లేదు మెలకువలో శరీరమంతా వ్యాపించి ఉంది కర్మల ఆధారముగా చేయించేది ఆత్మ చేసేది కాయము అనుభవించేది జీవుడు ప్రపంచములోని ప్రతి మనిషి సుఖం కలుగుతుందను ఆశతోనే కష్టాల పూజలు చేస్తున్నాడు మాయ అనే అద్దంలో ప్రతిబింబిస్తున్న జీవాత్మల యొక్క చావు పుట్టుకల స్వరూపమే ఈ జగత్తు బలమైన ప్రకృతిశక్తులను తన వశం చేసుకొని పరవశించాలని పరవళ్లు తృక్కుతున్న మానవుడు చివరకు ప్రకృతిశక్తుల చేతనే భంగపడక తప్పదు దేని ఆధారముతో అన్నీ నావనుకుంటున్నావో ఆ జ్ఞప్తిని అరక్షణములో అంతముచేయగల అజ్ఞాతశక్తి ఒకటుంది అదే నీ మృత్యువు నేను అనుకుంటే నీవు నీవుగానే ఉంటావు నేను అనుకుంటే నీవు అంతటా ఉంటావు అంటాడు పరమాత్మ అజ్ఞానులు సంసారం కోసమై కర్మ చేస్తారు జ్ఞానులు కర్మ కోసమై సంసారం చేస్తారు జన్మ జన్మకు తనువు వేరు తనువుతనువుకు కర్మ వేరు కర్మ కర్మకు మనసు వేరు మనసు మనస్సుకు బుద్ధి వేరు జ్ఞానం అజ్ఞానం రెండు నీలోనే ఉన్నాయి కాని అజ్ఞానపు సంచిలో జ్ఞానం మూటగట్టబడి ఉంది దైవసేవకై మనముండవలెను కానీ మన ప్రయోజనమునకై దైవముండకూడదు ఫలమాశించే కార్యమో బంధమును కలిగిస్తుంది ఫలమాశించని కార్యమో ముక్తిని కలిగిస్తుంది తల్లి తల్లిగర్భమునుండి తనువు బ్రహ్మగర్భమునుండి ప్రకృతి ఉద్భవించినవి ప్రకృతి సంబంధమైన ప్రతి శరీరములందు పరమాత్మ సంబంధమైన పురుషులిద్దరుంటారు వారే క్షర అక్షరులు స్త్రీపురుష సంయోగ ఫలము దేహకారణము పాపపుణ్య సంయోగ ఫలము జీవకారణము నీవు నీ కర్మమనుభవించుటకై నీ శరీరము పుట్టింది కాని నీ శరీరం కర్మ అనుభవించుటకై నీవు పుట్టలేదు కర్మంటే ఏమిటో తెలుసుకుంటే కర్మ నుండి విముక్తుడవు కాగలవు మనస్సంటే ఏమిటో తెలుసుకుంటే మనస్సును జయించగలవు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుంటే ఆత్మను చేరగలవు అన్ని పనులు నీయిష్ట ప్రకారము జరుగుతున్నాయనుకుంటున్నావు నిజమే కానీ నీయిష్టం కర్మ ప్రకారం కలుగుతున్నది ఆత్మజ్ఞానం కలుగుకపోవడమే జీవులకు అసలైన శిక్ష ఆత్మజ్ఞానమే కర్మలను సమిధల కాల్చు అగ్ని ఆత్మజ్ఞానమే కర్మజాడ్యాన్ని తీర్చు అమోఘ ఔషధము ఆత్మజ్ఞానమే కర్మ కర్మమాలిన్యాన్ని కడుగు పరిశుద్ధ జలము మధురమైన విషఫలాల వంటివి విషయ సుఖాలు అవి అనుభవించేటప్పుడు మధురంగా ఉన్నా ఆ తరువాత అతి దారుణ ఫలితాలు కలిగిస్తాయి పుణ్యం కొరకు దానం చేస్తే సుఖం కొరకు జన్మ వస్తుంది నీవు చేయు దానం యజ్ఞము వేదపఠనము తపస్సు అను నాలుగు విధానముల వలన దేవుణ్ణి తెలియటకు సాధ్యము కాదని భగవద్గీతలో భగవంతుడు మరియు పరమాత్మ తెలిపాడు ఇంద్రియ అగోచరుణ్ణి ఇంద్రియాతీతునవై గుర్తించాలి జ్ఞానము తెలిసే మనలో ఉన్న అజ్ఞానమెంతటిదో తెలియును మనిషికి గృహములాంటిదే జీవునికి శరీరము బిందె కాయగా పండుగా మార్పు చెందినట్లు నీ శూడా యౌ్వన కౌమార వృద్ధాప్యములలో మార్పుచెందుచున్నది చెట్టు ఆకు రంగు మారిపోయినట్లు నీ శూడా వృద్ధాప్యములో రంగు మారిపోతుంది నీవు జాగ్రత్త స్వప్న నిద్రాయను మూడవస్థలలో ఖైదీగా ఉన్నావు నీవు స్థూల సూక్ష్మ కారణమనిడి మూడు వస్త్రముల మధ్య చుట్టబడి ఉన్నావు ఆత్మ యోగ సాధనకు తప్ప మిగతా వ్రతకర్తువులకు తపస్సులకు వేదపారాయణకూ మరి ఏ ఇతర ఆచరణకూ తెలియదు ఆత్మను తెలుసుకొన్నంతమాత్రముననే ముక్తి లేదు కర్మనాశనము అయినపుడే ముక్తి మనసొక్కటి భగవంతుడు సాకారుడు పరమాత్మ నిరాకారుడు ప్రతి కార్యము గుణము వలన ప్రతి గుణము కర్మవలన ప్రతి కర్మ కార్యము వలన కలుగుచున్నవి అందువలన జీవుడు చావు పుట్టుకలను చక్రమునందు తిరుగుచున్నాడు జ్ఞానేంద్రియ విషయాల జ్ఞప్తియే నీలోని మనస్సు శరీరములోనికి జీవుడు ఎట్లు వచ్చున్నది తెలియని వారికి శరీరములో నుండి జీవము ఎట్లు పోవునది కూడా తెలియదు శరీరములో కాలము ఎంతటి యోగి కాని పరమాత్మను తెలియలేడు ప్రకృతి కార్యములు స్వధర్మమనుకోకు ఆత్మకార్యములే స్వధర్మమని తెలుసుకో పాపములలో క్షమించబడు పాపము క్షమించరాని పాపము అని రెండు విధములు కలవు లింగమొక్కటే అయినా అది మూడు విధములు అంగమొక్కటే అయినా అది ఐదు విధములు తండ్రి శరీరానికి పుట్టేవారు పుత్రులు గురువు జ్ఞానముతో తయారగువారు జ్ఞానపుత్రులు అయిన పనులకు నేను కాని పనులకు కర్మ అనకు अट्ठी कर्मे कर्मार्थ काम असत्यम काम मोक्ष धर्म मोक्ष काम धनमू लभ्यम నీ శరీరములో ప్రతి కదలిక ఆత్మ ఆత్మదైనా అది కర్మననుసరించియే ఉండును ఆత్మ బయట లేదు శరీరములందు ఉన్నదని గ్రహించు మరణములో ఆత్మ జీవాత్మలు పోయిన శరీరములో మిగిలియున్నది పరమాత్మ ఒక్కటియేనని గ్రహించు ధనమూలమిదం జగత్ అంటారు ఆ ధనమునకు కూడా కారణము కర్మే కావున కర్మమూలమిదం జగత్ అను మాట సత్యమైనది మరియు సరిఅైనది బిడ్డకు తండ్రి ఎవరో తల్లికి తెలిసినట్లు జీవునకు దేవుడెవరో గురువుకు మాత్రము తెలియును ఆహారము శరీరారోగ్యము విషయాహారము వలన మనో ఉండును ఆహారము గుణములకు కారణము కాదు గుణములే ఆహారమునకు కారణమని తెలుసుకో అజ్ఞానముచేత లోకాలెక్కడో ఉన్నాయనుకోకు అన్ని లోకాలు నీ తలలోనే ఉన్నాయి పుట్టను చూచినంతమాత్రముననే పుట్టలోని పామును గుర్తించలేరు అట్లే శరీరమును చూచినంతమాత్రముననే శరీరములోని జీవాత్మను గుర్తించలేరు ప్రమిదలో చమురు అయిపోతూనే దివ్య ఆరిపోయినట్లు శరీరములో కర్మ అయిపోతూనే జీవాత్మ అంతరించిపోవును జీవునకు సంకల్ప వికల్పములు కలిగించి వాటి యోచనల ప్రకారం పనుల జేయించి అప్పటికప్పుడు సుఖ దుఃఖ భావాలకు గురిచేస్తున్నదే ప్రారబ్ధకర్మము నీవెంత తాపత్రయపడినా నీ కర్మమునకు మించిన ఫలము కలుగబోదు జీవుల కర్మ తీరాలంటే రెండే రెండు మార్గాలు కలవు అనుభవించడమో లేక జ్ఞానాగ్నికి ఆహుతి చేయడమో నీకంటే వేరుగా ఉన్న ప్రకృతియే నీ శరీరము నీకంటే వేరుగా ఉన్న ప్రకృతిని అంటే శరీరమును నీవుగా భావిస్తున్నంతవరకు నీలోని అజ్ఞానం అంతరించదు కర్మ తీరకపోతే కాయమే నీవు కర్మ తీరిపోతే కాలమే నీవు రాత్రి గూటిలో నిద్రించి పగలు మేతకై విహరించే పక్షిలాంటిది మనస్సు సుషుప్తిలో ఆత్మ అనే గూటిలో నిద్రించి ఎరుక రాగానే విషయాలకై విహరిస్తూ ఉంటుంది నీకు ఆత్మయే మిత్రుడు కాని అజ్ఞానముతో శత్రువుగా మార్చుకున్నావు నీకు ప్రకృతియే శత్రువు కాని అజ్ఞానముతో మిత్రునిగా భావిస్తున్నావు ఆకలి లేనివానికి అన్నము పెట్టుట అయిష్టునకు ఆత్మజ్ఞానము చెప్పుట ప్రయోజనములేని పనియగును విషయాలకు నీవు దూరమైతే విశ్వేశ్వరుడు నీకు దగ్గరవుతాడు अहंकार आत्माराधंकू अहंकार वदलीवे आत्म आराधिस्ते परमात्मुर्चग नी शरीर पनकू नीकू संबंधो अदे अहंकार अंट संबंध अहंकार वह గుణాలు ఒక్కొక్కటి ఏనుగంత బలమైనవే కాని జ్ఞానమనే అంకుశానికి గజగజలాడుతాయి నీ శరీరములోనూ ఉండి నీకు కనిపించకున్న ప్రకృతికి అంటే గుణములకు శరీరం బయట నీకు కనిపిస్తున్న ప్రకృతికి అవినాభావ సంబంధమున్నది వాటి సంఘర్షణ ఫలితమే నిన్ను సతమతపరుస్తున్నాయి ద్రవ్యయజ్ఞానికై పెట్టుబడిగా కర్మను సంపాదించుకుంటున్నావు జ్ఞానయజ్ఞానికై జ్ఞానం సంపాదించుకో కడతేరతావు అన్ని జీవులూ ఫాలాక్షులే కాని కొన్ని జీవులకు మాత్రమే ఆ కంటికి చూపుంటుంది గుణాలు నీ తలలోనూ గుణాల పనులు నీ కళ్ల ముందూ ఉన్నాయి గుర్తుంచుకో అహంకారము నీకు కర్మను కలిగిస్తే ఆ కర్మ సుఖదుఖములను కలిగిస్తుంది గురుసేవ నీకు జ్ఞానమును కలిగిస్తే ఆ జ్ఞానము నీ కర్మను తొలగిస్తుంది కర్మ ఎలా కలుగుతుందో తెలుసుకో ఎలా తొలుగుతుందో సులభముగా తెలుస్తుంది ఆశలు నీ జ్ఞప్తిని అలలుగొట్టించి చలింపజేస్తున్నాయి జరిగే భవిష్యత్తును గురించి తెలుసుకొనడము వలన నీకు ఒరిగేదేమీ లేదు జరిగేది నీవు తెలుసుకున్నా తెలుసుకోకున్నా జరిగి తీరుతుంది నీకు అపజయం కలిగే శకునాన్ని విజయం చేకూర్చే వరకు ఆహ్వానించు శరీరం చలిస్తున్నా మనస్సు చలింపకుండా చేయువాడే మహాత్ముడు శరీరం చలింపకుండా మనస్సును చలింపజేయువాడు మందాత్ముడు గుణములను విషూరలుగల మాయయను సర్పము నిన్ను కాటువేయుచున్నది ఆ విషమునకు సరియైన మందు ఆత్మజ్ఞానమేనని తెలుసుకోమరహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అది నీచేత శోధింపబడుతుంది కామసహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అదే నిన్ను బాధింపజేస్తుంది ఆశ నీకు తెలియకుండా నీలోని తృప్తిని బలితీసుకుంటున్న మహాశక్తి ఆశను తృప్తిపెట్టాలని ఆశించడములోనే నీ ఆయుష్షు హరించిపోతున్నది కాని అది మాత్రం తృప్తి పొందడములేదు ఆశ తమకాన్ని తీర్చాలంటే ఆత్మోపలభ్యంతోటే సాధ్యమవుతుందిగాని మరిదేనితోడనూ సాధ్యం కాదు అవకాశం ఉంటే ఆకాశముకన్నా పెద్దదవుతుంది కోరేది ఈ జన్మలు తీరేది మరుజన్మలు మాయకు మనసుకు మధ్య పోరాటము పెట్టి మనసుచేత మాయను జయింపజేయుట మానవుడు చేయవలసిన యోగ సాధన మనిషి యొక్క జీవన ప్రయాణములో రెండు మార్గములు కలవు అందులో ఒకటి ప్రకృతి మార్గము అంటే మాయ మార్గము రెండవది దైవ మార్గము అంటే పరమాత్మ మార్గము ఒక కథలో గల మంచి చెడులలో మంచిని గ్రహించు చెడు ఒక మనిషిలో గల జ్ఞాన అజ్ఞానములలో జ్ఞానమును గ్రహించు అజ్ఞానమును విసర్జించు మనిషి చెప్పు మాటలలో అన్నీ నిజమని నమ్మకు దేవుడు చెప్పిన మాటలలో తెలుసుకో భూమి మీద మిత్రులు శత్రువులు ఉన్నట్లు శరీరమునందు జీవునకు మిత్రులను గుణములు రెండు రకములు పులుపుకు ఉప్పు చేదుకు తీపి ఎట్లు వ్యతిరేక్తముగా ఉన్నవో అట్లే శరీరములో కామమునకు దానము కోపమునకు దయ లోభమునకు ఔదార్యము మోహమునకు వైరాగ్యము మదమునకు వినయము మత్సరమునకు ప్రేమ అనునవి వ్యతిరేక్తము ఉప్పు నీటిలో కరిగి తెలియకుండా ఉండినట్లు మాయా శరీరములో ఇమిడియున్నది ఆదేశము అధికారముతో కూడుకున్నట్లు ఉపదేశము అనధికారముతో కూడుకున్నది ఉన్నది దృష్టికి దేశము ప్రదేశము కనిపించునట్లు దృష్టికి ఉపదేశము అప్రదేశము కంటికి దృష్టి కలదు అట్లే బుద్ధికి జ్ఞానదృష్టి కలదు రోగానికి ఔషధము మాయరోగానికి దివ్య ఔషధము అవసరము ఔషధము వస్తువులతో కూడుకున్నది కాగా దివ్య ఔషధము జ్ఞానముతో కూడుకున్నది రోగము శరీరమునకు బాధ జీవునకు మూలుగుడు ఆత్మకు తటస్థత పరమాత్మకూ కలదు పెద్దదైన ఏనుగు శరీరములో జీవాత్మ ఆత్మ పరమాత్మ ఉన్నట్లే చిన్నదైన చీమలో కూడా జీవాత్మ ఆత్మ పరమాత్మ గలవని తెలియువాడే నిజమైన జ్ఞాని నిమ్మకు నీరెక్కినట్లు కొమ్మకు పామెక్కలేదు అలాగే మనిషికి అజ్ఞానమెక్కినట్లు జ్ఞానమెక్కలేదు వానకు మాత్రము వానపాము బయటికొచ్చును నీటికి మాత్రము కప్పలు బయటికొచ్చును జ్ఞానమునకు మాత్రము జిజ్ఞాసువులు బయటికొస్తారు నేత్రమునకు దృశ్యమున్నట్లు జ్ఞాననేత్రమునకు జ్ఞానమే దృశ్యమగును భూమి మీద గురువులలో మాయ తిష్టవేసి ఉన్నది జాగ్రత్త భగవంతుడు చెప్పినది దేవుని జ్ఞానము మనుషులు చెప్పినది దైవజ్ఞానము కాదు మాయ భగవంతున్నదిలో ప్రకటి తమగుచున్నాడు జగతిలో మాయ దేవునివలే దేవుడు మాయవలే కనిపించుట సహజము జగతిలో మాయ ఏదో దేవుడెవరో తెలియాలంటే గొప్ప జ్ఞానమవసరము భగవంతుడు మాయవలే కనిపించిన చివరకు దైవజ్ఞానమునే బోధించును కనిపించినావుని మార్గమును విడుచునట్లు తన మార్గమును అనుసరించునట్లు బోధించును దేవుడు మతాలను కులాలను సృష్టించలేదు మాయను మనుషులను సృష్టించినది దేవుడొక్కడే మతాలను బట్టి అనేక విధానములుగా అనేక పేర్లుగా వేరువేరుగా పిలువబడువాడు ఒకదేవుడే సర్వజగత్తుకు అధిపతిగా సర్వప్రపంచమునకు సృష్టికర్తగా విశ్వమంతటికీ మూలకర్తగా ఉన్నది ఒకే దేవుడు దేవునికి పేరుగాని ఆకారముగాని ఉండదు దేవుడు తన విషయమును తానే చెప్పవలెను ఇతరులకు తన విషయము తెలియదు దేవుడు తన విషయమును తెలుపుటకు భూమి మీదకు వచ్చినప్పుడు భగవంతుడనబడును భగవంతునికి పేరూ ఆకారము ఉండును మూఢ నమ్మకము మూఢ జ్ఞానము రెండూ ఒక జాతికి చెందినవే మనిషికి ఆరోగ్యములాంటిది నమ్మకము కాని మనిషికి రోగము లాంటిది మూఢ నమ్మకము నీ తల్లి తండ్రి నమ్మకమే కాని నీ మతము నీ కులము మూఢ నమ్మకము శాస్త్రము నమ్మకము పురాణము మూఢ నమ్మకము శాస్త్రబద్ధమైన నమ్మకము ఎప్పటికి ఎప్పటి వమ్ముకాదు హేతుబద్ధము కాని మూఢ నమ్మకము ఎప్పటికీ సత్యము కాదు దేవుణ్ణి ఆరాధించడము నమ్మకము కాని చిల్లరదేవుళ్లను ఆరాధించడము నమ్మకములుండవచ్చును ఉండకపోవచ్చును కాని మూఢనమ్మకములు ఏమాత్రముండకూడదు జ్యోతిష్య శాస్త్రములో నమ్మకమున్నది వాస్తు శాస్త్రములో మూఢ నమ్మకమున్నది అజ్ఞాన మనుషులను సేవించవద్దు జ్ఞానులను సేవించడములో జీవితమునకు జ్ఞానము లభ్యమగును మనస్సుకు ఆకారమున్నది కాని దాని పనికి హద్దులేదు లోచనము అనగా కన్ను లోపలి కన్నును ఆలోచన అంటారు బయటి కన్నులు రెండు కలిసి ఒక దృశ్యమును చూపును లోపలి కన్నులు రెండు కలవవు మనిషికి పుట్టుకతో వచ్చునవి రెండు కన్నులు పెరుగుతా వచ్చునవి రెండు కన్నులు లోపలి కన్నులు రెండూ విభిన్నమైనవి ఒకటి ప్రపంచ విషయములను చూపును రెండవది దేవుని విషయమును చూపును మొదటిది మనోనేత్రము రెండవది జ్ఞాననేత్రము ప్రతి జీవునికి కర్మవలన సంభవించునవి మూడు కన్నులు కాగా శ్రద్ధ సంభవించునది ఒకే ఒక కన్ను అది జ్ఞాననేత్రము మానవునికి మనోనేత్రము తెరుచుకుంటే జ్ఞాననేత్రము మూసుకొను జ్ఞాననేత్రము తెరుచుకుంటే మనోనేత్రము మూసుకును ఏది జ్ఞాననేత్రమో ఏది మనోనేత్రమో మానవుడు సులభముగా గుర్తించలేడు జ్ఞాననేత్రము మనోనేత్రము రెండూ భగవంతునికి మాత్రము ఒకే సమయములో పనిచేయుచును దేశములో అత్యుత్తమమైన జ్ఞానము అత్యుత్తమైన అజ్ఞానమూ కలవు ఏది ఎవరికి ఇష్టమో అదే వారికి లభించును దేశములో బోధకులెందరూ కలరు బోధకులందరూ గురువుల వలె కనిపించుచుందురు అయినప్పటికీ దేశములో గురువు ఒక్కడే ఒకప్పుడే ఉండును ఒక్క రూపాయికి నూరు పైసలున్నట్లు దేశములో పైసా స్థాయి నుండి తొంభై పైసల స్థాయి వరకు బోధకులుందురు వంద పైసల అంటే రూపాయికి రూపాయి విలువగల స్థాయిలో గురువుడును గురువును గుర్తించుట చాలా కష్టము ఎందుకనగా ఒక్క పైసా స్థాయి నుండి తొంభై పైసల స్థాయి వరకు కనిపించుచుండును గురువు బోధకుని వలె గురువువలే కనిపించుట సహజము అయినప్పటికీ గురువు గురువే బోధకుడు బోధకుడే భగవంతుడే నిజగురువు కావునా గురువు కొంతకాలము భౌతికముగా కొంతకాలముఅౌతికముగా ఉండును నిజగురువైన భగవంతుడొక్కడే జగతిలో జగద్గురువు శిష్యులెక్కువ కలవాడు జగద్గురువు కాదు జగత్తులో సకల జీవులకు వర్తించు జ్ఞానమును తెలియజేయువాడు జగద్గురువు జగద్గురువైన భగవంతుడు తండ్రి వీర్యముతో కాక తన సంకల్పముతోనే పుట్టును భగవంతునికి భూమి మీద తల్లి ఉండవచ్చును కాని తండ్రి ఉండడు పరమాత్మ ప్రతినిధి భగవంతుడు భగవంతుడు సాకారుడు పరమాత్మ నిరాకారుడు ప్రపంచములో భగవంతుని ద్వారా పరమాత్మను అంటే దేవుణ్ణి తెలుసుకొనుటకు వీలు కలదు భగవంతుడు తప్ప మరి ఏ ఇతర మానవుడు దేవుణ్ణి గురించి తెలుపలేడు భగవంతుడు పరమాత్మ అంశయే కావునా దేవుని విషయము భగవంతునికే తెలియను దేవుడు భూమి మీద ఎప్పుడూ ఎక్కడ ఎట్లూ ఏ రూపముతో పుట్టునో ఎవరికీ తెలియదు అందువలన ఆయన అవతారమును ప్రజలు విభిన్నముగా చూస్తున్నారు మానవునిగా వచ్చు దేవుడు ఒక జన్మలో బికారిగా ఒక జన్మలో ధనికునిగా ఉండవచ్చును అలాగే ఒక జన్మలో బ్రహ్మచారిగా మరొక జన్మలో బహుభార్యలుగల విలాసపురుషునిగా ఉండవచ్చును అంతమాత్రమున చాలామంది భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నారు దేవుడు మానవునిగా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనను గుర్తించని జ్ఞానులు అదే దేవుడు ముందు జన్మలో చెప్పిన మాటలనే ఆయనకే చెప్పి తమకంటే తక్కువ వానిగా లెక్కింతురు దేవుడు భగవంతునిగా గతములో చెప్పిన మాటలను వారు ఆ మాటలకు సరియగు అర్థములు తెలియక ఆయన రెండవమారు వచ్చినప్పుడు ఆయననే గుర్తించలేకపోవుచున్నారు జీవుడు దేవుణ్ణి చేరితే అది ఏ జీవదైవ ఐక్య సంధానమని అంతటా వ్యాపించిపోవుచున్నాడని తెలియక మోక్షమనబడు పరలోకమును ఒక స్థలమని ఒక విశాలమైన భవనమని అనుకొనుట అజ్ఞానము దేవుని చేరినవాడు దేవుని కంటే వేరుగా ఉండడు కనుక వానికొక స్థలము ఒక ఊరు ఒక ఇల్లు ఏదీ ఉండదు దేవుని చేరినవాడు దేవుడే తానై తానే దేవుడై విశాలముగా అణువణువున వ్యాపించి ఉన్నాడు మాయ అంటే సైతాన్ లేక సాతాన్ మానవుణ్ణి మతాల పేరుతో మభ్యపెట్టుచున్నది మతము దేవుణ్ణి తెలుపలేదు జ్ఞానమే దేవుణ్ణి తెలుపును దైవము ఒక మతమునకు సంబంధించినవాడు కాడు మతము చాటున దేవుణ్ణి ఊహించుకొని మతమునకు దేవుణ్ణి పరిమితి చేసి మాట్లాడడము అజ్ఞానమే అగును అన్నే మతములకు అధిపతి ఒకే దేవుడని తెలియడమేను దేవుడెప్పుడైనా భూమి మీదకు వస్తే భగవంతునిగానే వస్తాడు అనగా పురుష ఆకారముతోనే వస్తాడు స్త్రీ ఆకారములో రాడు స్త్రీపురుషులలో స్త్రీ ప్రకృతికి పురుషుడు పరమాత్మకు ఆనవాలని తెలియాలి దేవుడు భగవంతునిగా భూమి మీదకు వస్తే ప్రకృతి కూడా పురుష పురుషజన్మ తీసుకుని తానే భగవంతుడనని నమ్మిస్తున్నది భూమి మీదకు వచ్చిన దేవుడుగానీ ప్రకృతిగాని తాము ఫలానా అని తెలియకుండా జాగ్రత్తపడుదురు భూమి మీదకు వచ్చిన దేవుడు తాను భగవంతుడనని చెప్పడు అట్లే ప్రకృతి తాను మాయనని చెప్పదు దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలియనివారు భగవంతుణ్ణి సామాన్యమానవునిగా మాయను భగవంతునిగా పోల్చుకొందురు భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఆత్మ అంశయే అయినప్పటికీ ప్రకృతి లక్షణములను కలిగి ఉన్నది జీవాత్మ పురుషుని అంశయే అయినప్పటికీ ప్రకృతి అంశయైన నపుంసకత్వము కలిగి ఉన్నది శరీరములో మూడు రకముల ఆత్మలు ఐదు రకముల ప్రకృతి కలదు పరమాత్మ ఆత్మ జీవాత్మ అనబడు మూడు ఆత్మలు ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనబడు ఐదు ప్రకృతులు కలిసి సజీవ శరీరము ఏర్పడినది శరీరము ఐదు రకముల పరికరము కాగా పరికరములను ఉపయోగించి ఆత్మ పనిచేయుచుండగా పరమాత్మ చూస్తుండగా జీవాత్మ అనుభవించుచున్నది శరీరములో కనిపించు అవయవములు కనిపించని గుణములు మనస్సు బుద్ధి చిత్త అహంకారములు అన్నీ ఎన్నో భాగములై ప్రకృతి జనితములు కాగా పరమాత్మ పరమాత్మజనితములైనవి కేవలము ఆత్మ జీవాత్మ రెండు మాత్రము కలవు శరీరమంతా వ్యాపించి పనులన్నీ చేయు ఆత్మ ఎవరికీ తెలియనదై తెరచాటున ఉండగా శరీరములో ఒకచోట నివాసమున్న జీవాత్మ ఏమీ చేయకున్నను తనకేమీ తెలియకున్నను అన్నీ చేయుచున్నట్లు అన్నీ తెలిసినట్లు భ్రమిస్తూ తెరమీదికొచ్చాడు శరీరమంతా ప్రకృతి కాగా శరీరములో మూల సూత్రధారి పరమాత్మ కాగా అన్ని సమయములలో పాత్రధారిగా ఆత్మ ఉండగా సూత్రధారి పాత్రధారి కాని జీవాత్మ మొత్తము శరీరమే తానని భ్రమిస్తూ తన వెనుకనున్న ఆత్మా పరమాత్మనుగాని ప్రకృతిని గాని తెలియలేకపోవుచున్నాడు శరీరములో ఆత్మ ఎల్లప్పుడూ ఒక్క క్షణము కూడా ఊరకుండక మేల్కొని పనిచేయుచుండగా జీవాత్మ జరుగుచున్న దానిని కొంతసేపు చూచి అనుభవించి కొంతసేపు చూడకుండా ఊరకున్నది చూచి అనుభవించు కాలమును మెలకువయ్యని చూడక ఊరకుండు కాలమును నిద్రయని అంటున్నాము శరీరములో జీవాత్మ ఏమి తెలియని అన్ని రకముల అంధుడు కాగా వానికి పంచ జ్ఞానేంద్రియములు అన్ని విషయములను తెలియజేస్తున్నవి శరీరములో తన నిజ స్థితి తెలియని జీవాత్మ అన్నీ తానే తెలుసుకొనుచున్నట్లు అన్నీ తానే చేయుచున్నట్లు భ్రమలో మునిగి ఉన్నాడు పరమాత్మ ఆత్మ జీవాత్మలను వరుసక్రమములో జీవాత్మ చివరిదైనా మొదటి దానివలె భ్రమించుచున్నది ప్రతి మానవుని హస్తములో జీవాత్మ ఆత్మలనబడు రేఖలు కలిసియుండునట్లు రెండిటికీ పైన పరమాత్మ అనబడు రేఖ ప్రత్యేకముగా ఉండునట్లు గర్భములోనే ముద్రించబడి ఉన్నవి పరమాత్మ విశ్వమంతటా ఆత్మ శరీరమంతటా జీవాత్మ తలలోని నుదుటి భాగములో సూదిమునంత వ్యాపించి కలవు ఆత్మ జీవాత్మలు రెండు జోడు ఆత్మలుగా ఉన్నవి జీవాత్మను వదలి ఆత్మ ఆత్మను వదలి జీవాత్మ ఉండజాలదు శరీరములో సూదిమూపినంత జీవాత్మ ఉండగా సూది కూడా వెలితి లేకుండా పరమాత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నది జీవాత్మకు ఒకే ఆకారముండగా ఆత్మకు అనేక ఆకారములుండగా పరమాత్మకు ఆకారమే లేదు జీవాత్మకు ఆత్మకు స్థానము ఆకారము పేరు పని ఉండగా పరమాత్మకు అవేవీ లేవు భూమి మీద ప్రచారమైన గుణములు ఆరే వాటినే ఆరు శత్రువుల గుంపు వర్గము అనుచున్నాము ప్రచారము లేని గుణములు మరొక ఆరుగలవు వాటినే ఆరు మిత్రుల గుంపు మైత్రిషడ్వర్గము అంటాము మైత్రిషడ్వర్గము గుణములను గురించి ఎవరికీ తెలియదు వాటిని మనమే అనగా శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులే మొదట తెలియజేయడము జరిగింది గుణములు శత్రువర్గముగా ఆరు మిత్రవర్గముగా ఆరు మొత్తము పండ్రెండు గలవు వాటి ప్రతిరూపమే మాయ దేవుడు సృష్టించిన మాయ గుణముల రూపముగా మనుషుల తలయందే గలదని చాలామందికి తెలియదు పరమాత్మ ప్రపంచమంతా ఆత్మ ఆత్మదేహమంతటా వ్యాపించి ఉన్నప్పటికీ తలయందు గుణరూపమై ఒక్కచోట ఉన్న మాయ జీవుణ్ణి తనవైపే లాగుకొనుచున్నది శరీరములో జీవాత్మకు కాపలాగా తోడుగా ఉన్న ఆత్మ బలము కంటే మాయ బలము అనగా గుణముల బలము నూట రెట్లు ఎక్కువ కావున జీవాత్మను తమవైపు లాగుకొను పందెములో శరీరములోని ఆత్మ కంటే మాయయే ముందంజలో కలదు ఒక్కింత బలమున్న ఆత్మ నూట ఎనిమిదింతలు బలము గుణముల ముందర ఓడిపోక తప్పదు ఆత్మ మార్గమును దైవ మార్గమని గుణమార్గమును మాయామార్గమని చెప్పినవారు దైవ మార్గము ఇరుకైనదని మార్గము విశాలమైనదని చెప్పారు దైవ మార్గము నీసైజంతే కలదు అందువలన ఇరుకైనది మాయామార్గము అనగా సాతాన్ మార్గము నీసైజు కంటే నూట రెట్లు ఎక్కువ కలదు అందువలన విశాలమైనది మనిషిలో గుణములున్నవని అందరికీ తెలుసును ని ఏ గుణము ఎప్పుడు ఎట్లు పనిచెయుచున్నదో ఎవరికి తెలియదు అందువలన కామమునకు మోహమునకు వ్యత్యాసము తెలియక రెండిటిని ఒకే విధముగా పోల్చుకొనుచున్నారు మనిషికి వయస్సు పెరుగుచూ ముసలివాడగు శరీర బలము తగ్గిపోవుచుండును కాని గుణముల బలము ఎక్కువగుచునే ఉండును అందువలన వృద్ధులకు గుణముల ప్రభావం ఎక్కువ వృద్ధులు యువకుల వలె శరీరశ్రమ చేయలేకున్నను యువకుల కంటే ఎక్కువ ఆలోచించుచుందురు మనిషికి శత్రువులుగా మిత్రులుగా ఉన్న గుణములను మంచి చెడు గుణములంటున్నాము శరీరములో చెడుగుణములు పనిచేసినట్లు మంచిగుణములు పనిచేయవనియే చెప్పవచ్చును చెడు అయినా రెండూ మాయయే మంచి కానిదే దైవము చెడుగుణముల వలన పాపము మంచిగుణముల వలన పుణ్యము సంభవించును మంచి చెడు గుణముల పని లేనప్పుడే కర్మ అంటకపోవును శరీరములోని గుణముల వలననే ఆలోచనలు వస్తున్నవి ఆలోచనల వలననే పనులు పనుల వలననే కర్మ కలుగుచున్నది గుణముల వలన విషయము మనస్సుకు జ్ఞాపకమురాగా దాని మంచి చెడులను రెండు విధములుగా బుద్ధి యోచించగా ప్రారబ్ధకర్మ ప్రకారము చిత్తము నిర్ణయింపగా ఆవిధముగనే ఇంద్రియములు పనిచేయుచున్నవి గాని పనులతోగాని గాని ఏ సంబంధము లేని అహము జీవునితో కలిసి అన్నిటికీ నేనే కర్తననునట్లు జీవుణ్ణి భ్రమింపజేయుచున్నది అహము అనునది గుణము కాదు జీవునకు అంటుకొని ఉన్న ఒక పొర అహమునకు శరీరములో ప్రత్యేకమైన స్థానము లేదు అది జీవునిలోని ఒక భాగమే అహము బుద్ధికి చిత్తమునకు ఆనుకొని వాటి వెనుక ఉన్నది కావున బుద్ధి యోచించినదానిని చిత్తము నిర్ణయించిన నీవే నిర్ణయించావు నీవే యోచించావని జీవునికి తెలుపుటవలన అన్నీ నేనే అనుకొన్న జీవుడు అన్నీ నేనే చేయుచున్నాను అనుకొనుచున్నాడు శరీరములో గల ఇరవై నాలుగు ప్రకృతి భాగములలో జీవాత్మను అంటుకొని ఉన్నవి మూడు కలవు అవి ఏ అహము చిత్తము బుద్ధి అర్థము కాని జీవుని స్వరూపము అందువలన చాలామంది అహమును గర్వమనుకోవడము జరుగుచున్నది అహమును ఒక గుణమనుకొను జ్ఞానశూన్యులు శరీరము స్థూల సూక్ష్మములుగా ఉన్నది అందరికీ తెలియను కానీ స్తూల శరీరము బయటికి పది భాగములుగా ఉన్నప్పటికీ లోపల కనిపించు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండములు మొదలగు అవయవములెన్నో గలవు సూక్ష్మశీరము పదిహేను భాగములైనప్పటికీ లోపల కనిపించని గుణములు కర్మలు మొదలగున వెన్నో కలవు జీవుడు జీవించు శరీరము స్థూల సూక్ష్మములుగా లెక్కించబడి ఉన్నప్పటికీ వాటికి అనుసంధానమైనవి స్థూలముగా సూక్ష్మముగా ఎన్నో కలవు భౌతికముగా శరీరము యొక్క బయటి లోపలి అవయవములను తెలిసిన డాక్టర్లకు సూక్ష్మముగనున్న మనోబులు గుణకర్మలు ఏమాత్రము తెలియవు జ్ఞాని అనువానికి స్థూల సూక్ష్మ శరీరములు తెలిసివుండవలెను దేవుణ్ణి తెలియవలసినది ఆరాధించవలసినది శరీరములోనే కావున జ్ఞానులకు పూర్తి శరీరమును గురించి తెలియవలసి ఉన్నది దేహమునందు నివసించు దానిని దేహి అంటాము దేహములో నిండి ఉన్నది ఆత్మ దేహములో ఒక్క స్థానములో ఉన్నది జీవాత్మ ఆత్మ చైతన్యమైనది కావున ఆత్మ శరీరములో ఉన్నంతసేపు శరీరము కూడా చైతన్యమగుచున్నది ఆత్మ విడచి వెళ్లిన శరీరము చైతన్యము లేనిదైపోవును జీవాత్మ స్వయముగా శరీరమును విడిచి వెళ్లడముగాని శరీరములోకి చేరడముగాని చేయలేదు జీవాత్మను శరీరములోకి చేర్చడము మరియు శరీరము నుండి బయటికి తేవడము ఆత్మే చేయుచున్నది జీవాత్మకు పరమాత్మకు మధ్యలో ఉన్నది ఆత్మ జీవాత్మకు ఆత్మకు ఆత్మకు పరమాత్మకు పరమాత్మకు ప్రకృతికి ప్రకృతికి జీవాత్మకు ఉన్న సంబంధములను తెలియజేయునది నిజమైన దైవజ్ఞానము ప్రకృతి పరమాత్మ శరీరధారులైన జీవాత్మలకు తల్లిదండ్రులని తెలియడమే నిజ జ్ఞానము ప్రకృతి ఏదో తెలియనంతవరకు నీవు నీ శరీరము నీకు అర్థము కాదు పురుషతత్వముతో నిండినవాడు పరమాత్మ స్త్రీతత్వముతో నిండినది ప్రకృతి నపుంసతత్వముతో నిండినవాడు జీవాత్మ అని తెలియవలెను ప్రకృతిని పురుషుణ్ణి కర్మతో కూడిన జీవుణ్ణి తెలుపుటకే భూమి మీద స్త్రీ జన్మలు పురుషజన్మలు నపు జన్మలు కలుగుచున్నవి పరమాత్మ అంశయ్యైన జీవుడు ప్రకృతి అంశయ్యైన శరీరముతో కూడుకొన్నప్పుడు వాడు నపుంసకుడే అగును ఆ లెక్క ప్రకారము ఆధ్యాత్మిక రీత్యా మనమంతా నపుంసకులమే దైవజ్ఞానమును మందు తిని పోగొట్టుకొని పురుషతత్వమును సంపాదించుకోవడమే జీవుడు దేవునిగా మారడమనీ తెలియుము పదార్థములు ప్రకృతికాగా వంట చేయువాడు ఆత్మకాగా చేసిన దానిని తినువాడు జీవాత్మకాగా చేయించునది పరమాత్మ అయినప్పటికీ అన్నిటికీ తానే కర్తనని జీవుడనుకొనుచున్నాడు పరమాత్మ సంకల్పము సంకల్పముచేతనే పంచభూతములైన ప్రపంచము మరియు చావు పుట్టుకలు కలిగిన జగతీ కలిగినది అన్నిటికి ఆధారము అన్నిటికి పెద్ద అన్నిటికీ మూలము ప్రకృతి కాదు ఆత్మా జీవాత్మ కాదు అన్నిటినీ ఆడించునది మాయ కాగా దానిచేత ఆడించువాడు పరమాత్మ కావున అన్నిటికీ ఆధారము పెద్ద మూలము పరమాత్మయే జీవుని దైవారాధనకు మరియు శరీర పోషణకు శరీరములో రెండు రకముల యజ్ఞములు చేయవచ్చును అందులో ఒక నిత్యము అందరూ చేయుచున్నాము దాని పేరే ద్రవ్యయజ్ఞము రెండు రకముల యజ్ఞములకు వేదిక అయినది కడుపులో జరుగు ద్రవ్య ద్రవ్యయజ్ఞము కంటే తలలో జరుగు జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది యజ్ఞము అనగా ఉన్నదాని లేకుండా చేయడమనీ లేక కాల్చివేయడమనీ నిజార్థము నోటి ద్వారా తినబడు ఆహార ద్రవ్యములను కడుపులోని జఠరాగ్ని ద్వారా కాల్చివేయడమును ద్రవ్యయజ్ఞము అంటున్నాము శరీరములో జరుగు యజ్ఞమునకు నమూనాగా చేసి చూపడమే బయటి యజ్ఞములు యజ్ఞములో అగ్నిద్వారా కాల్చువిధానమే శరీరములో జరుగు రెండు యజ్ఞములలో కలదు శరీరమందు జరుగు జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే శ్రేష్టమైనది ఎందుకనగా జ్ఞానయజ్ఞములో ప్రపంచ సంబంధ పంచ జ్ఞానములు కాలిపోవుచున్నవి ద్రవ్య ద్రవ్యయజ్ఞములో నాలుగు రకములైన ద్రవ్యములు కాలిపోవుచుండగా వాటిని కాల్చునది జఠరాగ్ని అలాగే జ్ఞానయజ్ఞములో ఐదు రకములైన ఇంద్రియ జ్ఞానములు కాలిపోవుచున్నవి వాటిని కాల్చు అగ్ని జ్ఞానాగ్ని శరీరములో జరుగు రెండు రకముల యజ్ఞములలో ద్రవ్యయజ్ఞము ఆత్మకు సంబంధించినది జ్ఞానయజ్ఞము జీవాత్మకు సంబంధించినది ఆత్మకు ఉపయోగపడునది కావున ఆత్మ ద్రవ్యయజ్ఞమును సక్రమముగా నెరవేర్చుచున్నది జ్ఞానయజ్ఞము జీవునకుపయోగపడునది కావున జీవాత్మ జ్ఞానయజ్ఞమును చేయవలెను కాని జీవాత్మ జ్ఞానయజ్ఞము చేయడములేదు ద్రవ్యయజ్ఞము ప్రతి జీవరాశియందు జరుగుచుండగా జ్ఞానయజ్ఞము కూడా చేయడము అరుదుగా ఉన్నది జ్ఞానులు స్వాములు పీఠాధిపతులు లోపలి జ్ఞానయజ్ఞమును గురించి తెలియక బయటి అగ్నితో పుల్లలను కాల్చు యజ్ఞములు చేయుచున్నారు ద్రవ్యయజ్ఞము ద్వారా సంప్రాప్తమగునది పాపపుణ్యములనబడు కర్మ కాగా జ్ఞానయజ్ఞము ద్వారా సంప్రాప్తమగునది పరమపదమనబడు మోక్షము శరీరములోని ఐదు జ్ఞానేంద్రియముల వలన సంభవించునది కర్మ కాగా కర్మ మూడు విధములుగా కలదు ప్రారబ్ధ ఆగామి సంచితములనబడు మూడు కర్మలలో ప్రారబ్ధము ఈ జన్మలో పుట్టినప్పటినుండి చనిపోవు వరకు జరుగునది ఆగామి కర్మ అనగా నుండి చనిపోవు వరకు క్రొత్తగా వచ్చునది జీవితములో సాధారణ మనిషి చేయుచున్న పనిలో ప్రారబ్ధము ఆగామికము రెండూ కలవు ఎలాగంటే ప్రారబ్ధము అయిపోవుచున్నది ఆగామికము తయారగుచున్నది జన్మజన్మలకు అనుభవించగా మిగులుచు వస్తు కుప్పలాగా పేరుకుపోవుచున్నది సంచితము శాస్త్రములు ఆరు పురాణములు పదునెనిమిది కాగా అజ్ఞానులు భక్తి మార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి పురాణములు జ్ఞానులు మోక్షమార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి శాస్త్రములు పదునెనిమిది పురాణములలో భక్తికి భాగవతము ముఖ్యము కాగా ఆరు శాస్త్రములలో దైవజ్ఞానమునకు ముఖ్యమైనది యోగశాస్త్రము నూటికి నూరు పాళ్ళూ యోగశాస్త్రమైనది భగవంతుడు చెప్పిన భగవద్గీతయే పురాణము పుక్కిడినుంచి శాస్త్రము బొడ్డు దగ్గర నుండి వచ్చునను నానుడి కలదు అందువలన అసత్యములతో కూడుకొన్నది పురాణము సత్యములతో కూడుకొన్నది శాస్త్రము అని చెప్పవచ్చును శాసనములతో కూడుకొన్నది శాస్త్రము కల్పనలతో కూడుకొన్నది పురాణము విషయమును మననము అనగా జ్ఞాపకము చేయునది మనస్సు మనస్సును చంచలమైన కుక్కతో నీచమైన పందితో బలమైన ఏనుగుతో పోల్చి కొందరు పెద్దలు చెప్పినారు కావున మనస్సు ఒక విషయము మీద నిలకడలేనిది నీచాతినీచమైన విషయములను ఆలోచించునది మరియు కట్టడి చేయాలనుకొన్న వానికి లొంగక బలమైనది మనస్సు మెళకువలో ఒక ఆకారమును నిద్రలో మరొక ఆకారమును కలిగి ఉన్నది మెళకువలో శరీరాకృతిని పోలిన మనసు నిద్రలో ధూళికణమంతైపోవుచున్నది మనసు అజ్ఞానులలో కంటే సాధన చేయువారిలో ఎక్కువ వేగముగా చలించుచుండును శరీరములో మనస్సు రెండు విధములా పనిచేయుచున్నది ఒకటి విషయములను జ్ఞాపకము తేవడము రెండు బుద్ధి చెప్పిన దానిని బయటి ఇంద్రియములకు చేర్చడము బయటి ఇంద్రియములు చెప్పిన దానిని లోపలి బుద్ధికి తెలుపడము మనిషికి నిద్ర మెళకువలు మనస్సును బట్టియే ఉండును శరీరమంతా మనస్సు వ్యాపించినప్పుడు అంటే సూర్యచంద్రనాడులలో ఉన్నప్పుడు మెళకువ అని బ్రహ్మనాడిలో అణగిపోయినప్పుడు నిద్ర అని అంటాము మనిషి మనస్సును జయించితే బ్రహ్మయోగము అనగా జ్ఞానయోగము అవుతుంది మనసుకు నేత్రము దృష్టి కలదు దానినే మనోనేత్రమని మనోదృష్టి అని అంటుంటాము మనస్సుకు చివరి మరుపునే మరణము అంటాము మనస్సుకు బుద్ధికి మనస్సుకు నిత్యము అనుబంధముండును బుద్ధి గుణములకు అద్దము లాంటిది ప్రతి గుణమును రెండు విధముల యోచించునది బుద్ధి శరీరములో జీవునితో సంబంధము గలది కష్టసుఖములను అందించునది ఒక బుద్ధియే शरीर गोपदी बुद्धिया शरीरम आत्म विषयत्मक बुद्धि जीवन की अत्य समीपमु बुद्धि की आकार कलू ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క మందము గల గుండ్రని పొరగా బుద్ధి కలదు ఆసక్తిని బట్టి బుద్ధి యొక్క పని తీరుండును అందువలన ఒక విషయములో పనిచేసినట్లు మరొక విషయములో పనిచేయలేదు మహిమ గలది మంత్రము కాని దాని పూర్తి విధానము తెలియని వారు మంత్రములేవనుచున్నారు ప్రతి మాట ఒక మంత్రమను నానుడి కలదు అందువలన ఉచ్చారణను బట్టిను మాటలోని అక్షరములను బట్టి మంత్రములోని మహిమ ఉండును మాటను క్రమబద్ధీకరిస్తే మంత్రమగును మంత్రశక్తి సూక్ష్మమైనది అయినప్పటికీ అది స్థూల సూక్ష్మముల రెండింటిమీద పనిచేయును కనిపించు ఏనుగును క్షణములో లేకుండా మాయము చేసిన మాంత్రికుణ్ణి కనిపించని జంతువును క్షణములో కనిపించునట్లు చేసిన మాంత్రికుణ్ణి చూచినప్పుడు ఆ పనులు మంత్రమహిమ అని చెప్పక తప్పదు ధర్మము దైవసంబంధమైనది దానము ప్రపంచ సంబంధమైనది దానమడుగు ప్రతివాడు ధర్మము చేయండి అనడములో ధర్మమును ఆచరించమని చెప్పడమే అగుచున్నది దానము చేస్తే పుణ్యము వస్తుంది పుణ్యము వస్తే మరుజన్మ వస్తుంది అందువలన దానము చేస్తే నేను తెలియనని గీతయందు భగవంతుడు చెప్పాడు ధర్మము చేస్తే పుణ్యము రాదు మరుజన్మ రాదు అందువలన ధర్మమును ఆచరించమని గీతయందు భగవంతుడు చెప్పాడు దాన ధర్మముల వ్యత్యాసము తెలియనివాడు దైవమార్గమును తెలియలేడు ఆత్మకున్న విధానములు ధర్మములు దైవమును తెలియుటకు ఆచరించవలసినవి ధర్మములు అందువలన ధర్మములు జ్ఞానముతో కూడుకున్నవి ఎచట అజ్ఞాన విధానములున్నవో అచట అధర్మములున్నవని తెలియవచ్చును అణువణువునా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలియక మరి ఏ విధానమును ఆచరించినా ఏ దేవతలను ఆరాధించినా అది అధర్మమే అగును భగవద్గీతలో శరీరము ధరించిన భగవంతునిగా మరియు శరీరమే లేని పరమాత్మగా విశ్వరూపములు ఒక ముఖ్యమైన ధర్మమును తెలియజేశాడు అది ఏమనగా బాహ్య యజ్ఞముల వలనను దానముల వలనను వేదాధ్యయనముల వలననూ ఉగ్రమైన తపస్సుల వలననూ నేను తెలియబడను అన్నాడు వేదపారాయణము యజ్ఞములు చేయుట దానములు తపస్సులు ధర్మయుక్తములు కావని భగవంతుని మాటలలో తెలియుచున్నది పనిచేయు ప్రతివాడు తనది ధర్మమే అనుకొనుచున్నాడు అసలు ధర్మమంటే ఏమిటో ఆలోచించలేదు వేదములు చెప్పువాడు వేదములలోనే ధర్మములున్నవని అంటున్నాడు యజ్ఞములు చేయువాడు వాటిలోనే ధర్మములున్నవని అంటున్నాడు కాని దేవుడు ఆ మాటలను అనలేదు ధర్మమునకు దైవమార్గమును తెలుపు సామర్థ్యమున్నది ధర్మము పవిత్రమైనది కానీ మాయప్రభావము వలన అధర్మములు ధర్మములుగా ధర్మములు అధర్మములుగా గోచరించుచున్నవి ధర్మమునకు ముప్పు కలిగితే వాటిని దేవుడే రక్షిస్తానన్నాడు మానవుడు ధర్మములను ఆచరించుటకు యోగ్యుడే కాని రక్షించుటకు యోగ్యుడు కాడు ధర్మమంటే ఏమిటో తెలియకనే వాటిని గురించి వక్రీకరించి చెబితే అది దైవ వ్యతిరేకమగును ధర్మమెచటగలదో అధర్మము అచటనే పుట్టినది వేదాంత మెచటగలదో వేదములచటే గలవుంతము గుణాతీతము కాగా వేదము గుణమయమైనది ధర్మమునకు వ్యతిరేక్త పదము అధర్మము కాదు జ్ఞానమునకు వ్యతిరేక పదము అజ్ఞానము కాదు ధర్మమునకు వ్యతిరేకము గుణములు జ్ఞానమునకు వ్యతిరేక పదము మాయా పరమాత్మకు వ్యతిరేక పదము ప్రకృతి ధర్మము జ్ఞానము పరమాత్మమయమైనవి గుణములు మాయా ప్రకృతిమయమైనవి జ్ఞానము ధర్మయుక్తమైతే ధర్మము అన్య దేవతలను గురించి బోధించువారు వేదముల గురించి బోధించువారు ప్రకృతియుక్తులే అగుదురు పురుషార్థములు నాలుగని అంటుంటారు అది అసత్యము పురుషార్థములు రెండు మాత్రమే పురుషార్థములలో ఒకటి స్థూలార్థమునిచ్చునది రెండవది సూక్ష్మార్థమునిచునది కనిపించు తండ్రిని చూపునది తల్లి తల్లివలననే తండ్రి తెలియను కనుక తల్లి తండ్రి అను అనుమాట ఒకటి కనిపించని తండ్రి దైవమును తెలుపువాడు గురువు గురువు దైవము తెలియను గురువు దైవము రెండవది తల్లి తండ్రి గురువు దైవము అర్థక్రమమేగాని వరుసక్రమము కాదు కొందరు ఈ మాటను వక్రీకరించి మొదట తల్లిని పూజించవలెననీ తరువాత తండ్రిని పూజించవలెననీ తరువాత గురువని ఆ తరువాత దైవమనీ చెప్పుచుందురు సర్వప్రపంచమునకు అధిపతి ఆదికర్తయైన దైవమును చివరికి తోసి కనిపించు మనుషులకు మొదటి పూజలివ్వడము అజ్ఞానమగును అవధిలేని పరమాత్మను తెలుపువాడు అవధూతగాని బజారులో తిరుగు తిక్కవాళ్లు అవధూతలు కారు కనీసము ప్రపంచ జ్ఞానము కూడా లేకుండా బుద్ధి చెడి తిక్కపట్టి మురికిలో తిరుగు వారిని చూచి ప్రజలు వారిని గొప్ప మహాత్ములుగా భావించుచుందురు అట్టివారిని బుద్ధి ఉన్న తిక్కవారిగా లెక్కించవచ్చును అవధులు లేని పరమాత్మ సమాచారమును తెలుపుటకు వచ్చిన దూత లాంటివాడే నిజమైన అవధుత ఒక విషయమును మోసుకొచ్చిన వాణిని దూత అందుము ఎల్లలు పరమాత్మ విషయమును మోసుకొచ్చినవాడు నిజమైన గురువు అటువంటి వాణినే అవధూత అనవచ్చును సంపూర్ణ పరమాత్మజ్ఞానము తెలిసినవాడు గురువు లేక అవధూత గాని ఏ జ్ఞానమూ లేని పిచ్చివాడు అవధుత కాలేడు దేవుడు మనుషులను తయారుచేశాడు కాని కులములను తయారుచేయలేదు చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని గీతలో దేవుడు చెబితే నాలుగు వర్ణములను నాలుగు కులములుగా ఎందుకనుకోవాలి ఇతర దేశములో లేని కులములు ఈ దేశములోనే ఎందుకున్నాయంటే జవాబులేదు గుణములున్నవి మూడు గుణములు లేనిది ఒకటిని కలిపి నాలుగు వర్ణములని దేవుడు అంటే గుణములతో సంబంధములేని కులములను మానవుడు పెట్టుకున్నాడు పుట్టుకలో కులములేదు చావులో కులములేదు కాని పుట్టుకలో గుణమున్నది చావులోకూడా గుణమున్నది ఏ గుణములో మరణిస్తే అదే గుణములో పుట్టుచున్నావని గీతలో దేవుడు చెప్పాడు కాని ఏ కులములో చస్తే ఆ కులములో పుట్టుదువని చెప్పలేదు పుట్టిన తరువాత కొంతకాలమునకు తెలియనట్టి కులమూ మతము మనుషులు కల్పించుకున్నవేగాని జన్మతహ వచ్చినవి కావు కులాలు కుత్సితముతో మతాలు స్వార్థముతో కూడుకున్నవి కులాలకు మతాలకు దేవుడు అతితముగా ఉన్నాడని తెలిసి నీవు ఆవిధముగా మారినపుడే దేవుడు తెలియను ఉపనిషత్తులను దేవుడు చెప్పలేదు మనుషులు వ్రాసుకొన్నవే ఉపనిషత్తులు అందులోకూడా కొన్ని లోపములు కలవు ఉపనిషత్తులలోకూడా లేని విషయములను అనగా ధర్మములను దేవుడు తెలిపి తనదే గొప్ప జ్ఞానమనిపించుకున్నాడు మొత్తము ఉపనిషత్తులు వెయ్యి నూట కాగా అందులో ముఖ్యమైనవి నూట మాత్రమే అని కొందరనుచున్నారు ముఖ్యమైన ఆ నూట ఉపనిషత్తులలో కూడా భగవంతుడు చెప్పిన భగవద్గీత లేదు దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన ఉపనిషత్తులమీద భ్రమ పెంచుకోవడము చూస్తే దైవజ్ఞానము మీద నమ్మకము లేనట్లే బాహ్యములో ఇతరులతో సంబంధము లేకుండా అనుభవించవలసిన కర్మలను స్వప్నములో అనుభవింతురు బాహ్యములో విచిత్రమైనవి జరుగుటకు వీలులేనివి జరుగు అవస్థయే స్వప్నావస్థ మనిషి జీవితములో కాలగమనము ఎక్కువ మూడవస్థలుగా జరుగుచున్నది అవియే ఒకటి జాగ్రత్తవస్థ రెండు స్వప్నావస్థ మూడు నిద్రావస్థ జీవితములో సాధారణముగా జరుగునవి మూడవస్థలే అయినప్పటికీ కొన్ని లక్షల మందిలో ప్రయత్నించువారికి మాత్రము జరుగు మరియొక అవస్థ కలదు అదియే యోగావస్థ మనిషి ప్రారబ్ధకర్మము వలన నీ ఇష్టము లేకున్నా జరుగు అవస్థలు నిద్ర మెలకువ స్వప్నములు ప్రారంధకర్మకు సంబంధము లేనిది నీ ఇష్టము మీద ఆధారపడినది ఒకే ఒక అవస్థ గలదు అదియే యోగము దేవుడు తనను తెలుసుకొనుటకు మనుషులకు మూడు యోగములను తెలియచేశాడు రెండు ధర్మయుక్తమైనవి కలవు ఒకటి ధర్మములకు అతీతమైనది ఒకటి బ్రహ్మయోగము అనగా జ్ఞానయోగము రెండవది కర్మయోగము అనగా రాజయోగము అనునవి ధర్మయుక్తమైనవి భక్తియోగము మాత్రము కూడా అతితమైనది ఓంకార శబ్దము నోటితో పలికితే వస్తుంది అదే శబ్దము నోటితో పలుకకుండానే సూక్ష్మముగా శరీరములోపల మరోగుచున్నది ఏ మతమునకు చెందిన మనిషిలోనైనా ముక్కురంధ్రములలో కదలే శ్వాసలో ఓం శబ్దము ఇమిడియున్నది సంబంధించినది కాదు మనుషులందరికీ జీవరాశులందరికీ సంబంధించినది ఓం శబ్దమునకు శ్వాస కారణము శ్వాసకు కారణము ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచములు కారణము ఊపిరితిత్తుల కదలికకు శరీర మధ్యలోనున్న బ్రహ్మనాడిలో గల స్పందన కారణము బ్రహ్మనాడిలోని స్పందనకు అక్కడున్న ఆత్మ కారణమయ్యున్నది ఇంద్రియార్థమైన శబ్దముతో కూడి మంత్రమైన ఓం నమ శివాయ అను మంత్రమును పంచాక్షరి అంటున్నారు పంచాక్షరిలో ఐదు అక్షరములు గలవని గుర్తించాలి ఓం అక్షరముగా గుర్తించుకోకూడదు ఓం ను మినహ ఉన్నది ఐదక్షరములేకదా అని సమర్థించుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ అను మంత్రమును అష్టాక్షరి మంత్రము అనకూడదు ఎందుకనగా ఓంను తీసివేసి చూస్తే ఏడు అక్షరముల మంత్రమే అగును అద్వైతుల పంచాక్షర్యంతో విశిష్టాద్వైతుల అష్టాక్షర్యందో ఏదో ఒక దానియందు తప్పుండునట్లు తెలియచున్నది అద్వైతమునకు విశిష్టాద్వైతమునకు ద్వైతమునకు మించినది శాస్త్రబద్ధమైనది త్రైత సిద్ధాంతము విష్ణు ఈశ్వర బ్రహ్మలైన త్రిమూర్తులకు కూడా ఆకారములు పేర్లు గలవు ఆకారముగాని పేరుగాని లేనివాడే దేవుడు రూపనామక్రియలు లేని దేవుడు రూపనామక్రియలున్న త్రిమూర్తులను త్రిమూర్తులనుకూడా సృష్టించాడు కావున మనకు దేవతలకు తండ్రి ఒక్క దేవుడే దేవుని దృష్టిలో దేవతలు మానవులు అందరూ సమానమే దైవజ్ఞానము లేకపోతే దేవతలుకూడా దేవునికి దూరము కాగలరు దేవతలుగానీ మనుషులుగానీ మహర్షి పదవి నుండి బ్రహ్మర్షి హోదా వరకు పోతేనే చివరకు దేవుడు తెలియను జ్ఞానమును బట్టి మానవునికి దైవమార్గములో గల హోదాలు మహర్షి రాజర్షి దేవర్షి బ్రహ్మర్షి కాగా అజ్ఞానమును బట్టి ఒకే ఒక హోదా అదియే బేవర్షి అను పేరు రెండు విధములు ఒకటి అకాల మరణము రెండు కాలమరణము అకాలమరణము పొందితే అదే జన్మయందు సూక్ష్మశరీరముతో జీవునుండును కాలమరణము పొందితే క్రొత్త శరీరమును మరుజన్మయందు పొందును భూమి మీద మనుషులు గ్రహములుగా అంటే దయ్యములుగా గుడిలోని దేవతలు విగ్రహములుగా ఉన్నారు దేవాలయముల ప్రతిమలలో దేవతలను జీవునుండగా మనుష శరీరములలో సాధారణ జీవులు గలరు దేవాలయములో స్థూలముగనున్న ప్రతి మలుపు పరమాత్మను తెలుపు చిహ్నములని తెలియక అక్కడున్న దేవుళ్లను ప్రజలు ఆరాధిస్తూ దేవదేవుడైన పరమాత్మను గుర్తించలేకపోవచున్నారు దేవాలయములు భావసహితమైన కట్టడములుగా పరమాత్మ జ్ఞానమును బహిర్గతము చేయునవిగా గురు బోధనకు సమానమైనవిగా ఉండవలెను పూర్వము పెద్దలచే నిర్మింపబడిన దేవాలయములు రెండే అవి ఒకటి నిరాకార ప్రతిమయైన లింగము గుడి రెండవది ఆకారముతో కూడుకొన్న రంగని గుడి లింగము మీద మూడు ఆత్మలను సూచించు మూడు విభూతిరేఖలను రంగని ప్రతిమ మీద శరీరములో బ్రహ్మనాడియందే దేవుడున్నాడని సూచించు మూడు నాడుల గుర్తయిన నామమును తీర్చిదిద్దారు కాలక్రమమున లింగము శైవుల దేవుడనీ రంగడు వైష్ణవుల దేవుడనీ భావించబడి నేటికీ శైవుల ఆధీనములో లింగము వైష్ణవుల ఆధీనములో రంగడూ గలడు రూపములేని దేవుడు రూపముగల భగవంతునిగా వచ్చునని తెలుపుటకు రూపములేని గుండును లింగముగా రూపమున్న రంగని ప్రతిమగా పూర్వము చూపించారు దేవునికి అందరూ సంతానమేనని తెలియనట్లు వైవాహిక జీవితము యొక్క అర్థము మొదటిలోనే తెలియనట్లు పెళ్లికూతురు పెళ్లి కొడుకు అని ఆ కొద్దిసేపు అంటున్నాము పెళ్లి జీవితములో ఒక పెద్ద సందేశమైన కార్యము పెళ్లిలో చేయబడు ప్రతీ కార్యమునందు విశేషమైన జ్ఞాన అర్థము ఎమిడియుండును పెళ్లి జరిగిన తరువాత పెళ్లిలో చేసిన కార్యములకు అర్థము తెలియక వారి జీవితములో జ్ఞానము తెలియక ప్రవర్తిస్తే వారు భార్యాభర్తలు కారు అది స్త్రీపురుషుల అక్రమ సంబంధమవుతుంది పెళ్ళి కార్యముల అర్థములకు అనుగుణముగా నడుచుకొను వారే నిజమైన భార్యాభర్తలు పెళ్లిలో తాళికట్టకముందు పెళ్లికి కొడుకు కూతురై సోదరీ సోదరులైన స్త్రీపురుషులు పెళ్లి తరువాత వారి జ్ఞాన ఆచరణతో భార్య అంటే భరించబడునది భర్త అంటే భరించువాడు సమానమైన బాధ్యతలు కలిగి ఆలుమగలు కావలెను యమలోకము స్వర్గలోకము రెండు మానవుని జీవితములో మిళితమై ఉన్నవిర్గలోకములు పైన క్రిందో లేవు రెండూ భూమిమీదనే గలవు సుఖముల రూపముతో స్వర్గలోకము దుఃఖముల రూపముతో యమలోకము ఇక్కడే గలవు శరీరము లోపల వచ్చు రోగము మనోరోగము స్వయముగా యముడు అనగా ఆత్మ విధించు బాధలని శరీరము బయటి నుండి వచ్చు బాధలు యమకింకరులు అంటే బంధువులు శత్రువులు విధించు బాధలని తెలియవలెను జీవితములో జరుగు బాధలు కాని సుఖములుగాని అన్నిటికీ మూలకారణము శరీరములోనున్న కర్మయే కారణమని తెలియాలి సుఖ దుఃఖములు అనుభవించుటకు కారణమైన కర్మ నీ కర్మ కర్మచక్రము నుండి ప్రారబ్ధరూపముగా వచ్చుచున్నది అలాగే చేయుచున్న పనులలో సంభవించడి క్రొత్త కర్మ అయిన ఆగామి కర్మ కర్మచక్రములోనే చేరుచున్నది జీవితమునకే కారణమైనది మరియు మరణములో శరీరము నుండి సూక్ష్మముగా పోవుచు జననములో ఎవరికి కనపడకుండా శరీరములోనికి వచ్చుచున్నది ఒక ఆకారము కలదు అదియే బ్రహ్మ కాల కర్మ గుణ చక్రముల చట్రము ఈ నాలుగు చక్రములలోనే ఆత్మ జీవాత్మ ప్రారంధ సంచిత కర్మలు కర్మలు అనుభవించు కాలము ఆ కాలములో చరించు నవగ్రహములూ కలవు ఈ నాలుగు చక్రములను తెలుసుకొని వాటి స్థానమైన నుదుటి భాగములో ధరించడము గొప్ప జ్ఞానమగును సాధారణ స్థితిలో ఉన్నవాడు త్రైతములో గలడు జ్ఞానయోగములో ఉన్నవాడు ద్వైతములో గలడు మోక్షము పొందినవాడు అద్వైతములో గలడు అన్నదానము ఆత్మకూ జ్ఞానదానము జీవాత్మకూ చెందుతుంది అన్నదానము కర్మను బట్టి ఉండును జ్ఞానదానము శ్రద్ధను బట్టి ఉండును అన్నము అవసరమైనట్లు విషయబాధకు జ్ఞానము అవసరము కడుపులో ఆకలి బాధ ప్రతి మనిషికి ఉన్నట్లే తలలో విషయబాధ ప్రతి మనిషికి ఉండును కడుపు లేని జీవరాశి లేనట్లు తల లేని జీవరాశి కూడా లేదు కడుపు తల ఉన్నవారికందరికీ ఆహారమును జ్ఞానమును దేవుడు తయారు చేసి ఉంచాడు మనిషి కడుపు కొరకు అన్నమునే వెతుకొనుచున్నాడుగాని తలకొరకు జ్ఞానమును వెతుకోవడము లేదు రోమములు ఈకలున్న మనుషులు పక్షులు ఆత్మకు గుర్తుగా రోమములు ఈకలు లేని పాములు చేపలు మాయకు గుర్తుగా ఉన్నవి పెళ్లి అనగా దైవము అని అర్థము కాగా వివాహము అనగా ఇద్దరికి వర్తించునది అని అర్థము ఈ అర్థములు ప్రాపంచిక నిఘంటువులో ఉండవు కేవలము పారమాత్మిక ఘంటువులోనే ఉండును అనగా మూట నిఘంటు అనగా ఉత్తమూట అని తెలుసుకో ఒక మనిషిని అంటుంటారు కాని మనిషిలో దేవుడున్నాడని దేవునిలో మనిషిన్నాడని చాలామందికి తెలియదు అంతులేని ప్రకృతి పరమాత్మ హద్దులో ఉన్నది అలాగే ప్రకృతి స్వరూపమైన స్త్రీ పరమాత్మస్వరూపమైన పురుషుని హద్దులో ఉండడము ధర్మము ఏ సిద్ధాంతమైనా మనిషి లోపల ఊహకందినదే మనిషి లోపల ఊహకందించినవాడే సిద్ధాంతకర్త అటువంటప్పుడు సిద్ధాంతకర్తగా లోపలివానిని చెప్పకుండా బయట మనిషి పేరు చెప్పుకోవడము అధర్మము కాదా పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు జీవితమంటే మూన్నాళ్ల ముచ్చట అంటారు దీనిని బట్టి జీవితము కంటే పెళ్లే పెద్దదని తెలియచున్నది నాలుక అంటే భయము లేనిది అని అర్థము అలాగే నీవు కూడా తలలోని నాలుక వలే ఉండవలెను ధనమున్నవాడు తన వద్ద ధనము లేదని చెప్పడము జ్ఞానము తెలియనివాడు తనకు జ్ఞానము తెలుసునని చెప్పుకోవడము సహజము ఊహ ఒక్కమారు మాత్రం వస్తుంది ఆలోచన అనేకమార్లు వస్తుంది ఊహ ఆత్మది ఆలోచన మనస్సుది మనసు ఊహించిందని ఆత్మ ఆలోచించిందని అనకూడదు ముందే నిర్ణయించుకోవడమును పథకము అంటాము పుట్టినప్పుడు నిర్ణయించబడిన దానిని జాపథకము అంటాము జాపథకము అనున్నదే నేడు జాతకము అను పేరుతో కలదు అద్వైతులు విశిష్టాద్వైతులు ద్వైతులు ఆత్మను మరిచారు పరమాత్మను జీవాత్మను గురించే మాట్లాడారు పరమాత్మను జీవాత్మను కాక ఆత్మ కూడా ఒకటి కలదని చెప్పినది ఒకే ఒక త్రైత సిద్ధాంతము అద్వైతులు పరమాత్మను మాత్రము చెప్పగా విశిష్టాద్వైతులు పరమాత్మను కొంత విశిష్టముగా చెప్పారు ద్వైతులు పరమాత్మను జీవాత్మను గురించి చెప్పారు ఆత్మను గురించి ప్రత్యేకించి చెప్పినది త్రైత సిద్ధాంతము ఒక్కటే పరమాత్మను గురించి చెప్పిన వారు అద్వైతులు విశిష్టాద్వైతులు కాగా పరమాత్మ జీవాత్మ అను ఇరువురినీ చెప్పినవారు కాగా పరమాత్మను జీవాత్మనూ ఆత్మను ముగ్గురినీ గురించి చెప్పినవారు త్రైతులు అవధులులేని సమాచారమును మోసుకొచ్చినవాడు అవధూత ఒక్కడే అతను ఎప్పుడో ఒకప్పుడు భూమి మీదకు వస్తాడు అతనే భగవంతుడు తామసులు రాజసులు సాత్వికులు యోగులని మనుషులను నాలుగు తెగలుగా గీతలో భగవంతుడు చూపగా అదే మనుషులు అజ్ఞానులుగా జ్ఞానులుగా యోగులుగా భగవంతునిగా నాలుగు రకములుగా ఉన్నారని త్రైత సిద్ధాంత ఆదికర్త తెలుపుచున్నాడు గుణములలోని అరిషడ్వర్గములోని మొదటి ఆశ చివరి అసూయ మనిషిలో పనిచేయుచున్నవి అంతఃకరణములలోని మొదటి మనస్సు చివరి అహము రెండూ ప్రత్యేకించి పనిచేయుచున్నవి శరీరములోని మనస్సును గుర్రముగా అహమును కాకిగా పోల్చవచ్చును మనోవిషయములను గుర్రపు నాడగా అహంకార పనులను కాకి చెప్పవచ్చును గుర్రపునాడను లేకుండా చేసుకోంటే బ్రహ్మయోగము కాకినాడను లేకుండా చేసుకొంటే కర్మయోగము లభ్యమగును ఆధ్యాత్మికమనున్నది శరీరము బయటలేదు శరీరము లోపలేవున్నది పక్షి పగలు ఎంత ఎగిరినా సాయంకాలమునకు తిరిగి తన గూడును చేరునట్లు మనసు ఎన్ని విషయములలో తిరిగినా చివరకు తిరిగి తన గూడు అయిన బ్రహ్మనాడినే చేరును నీవు అందరికి మామ అవాలంటే చందమామ కావాలి చందమామ కావాలంటే దైవజ్ఞానము తెలియాలి నా అంటే కాదు అని అర్థము మం అంటే నేను అని అర్థము నా అంటే నేను కాదు అని అర్థము అంటే జ్ఞానము అంతకం అంటే ఏమాత్రము లేనిది అని అంతమైపోయినదని అర్థము సంతకము అంటే దస్ అంటే పది అని కత్ అంటే విషయములతో కూడుకున్న జాబులని అర్థము దస్కత్ అంటే పది విషయములతో కూడుకొన్నదని అంటే దశేంద్రియముల సమాచారముతో కూడుకున్నదని అర్థము సిగ్ అనగా గుర్తు అని నేచర్ అనగా ప్రకృతి అని అర్థము సిగ్ నేచర్ అనగా ప్రకృతికి గుర్తు అని అర్థము ఆత్మను గురించి చెప్పుకుంటే ఆధ్యాత్మికము అవుతుంది జీవాత్మను గురించి గాని పరమాత్మను గురించి చెప్పుకుంటే దు ఒకే పరమాత్మను గురించి చెప్పు అద్వైతులుగాని విశిష్టాద్వైతులుగాని జీవాత్మ పరమాత్మలను ఇద్దరినీ గురించి చెప్పు ద్వైతులుగాని ఆత్మను గురించి చెప్పనిదే ఆధ్యాత్మికులు కాలేరు ఆత్మను గురించి సవివరముగా చెప్పుచున్న త్రైతులు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికులు తెలియని దానిని తెలుపునది ఆత్మ మాత్రమే అందువలన పరిశోధన ఆత్మదే సిద్ధాంతము ఆత్మదే ఈశ్వరుడు అనగా అధిపతి అని అర్థము జీవేశ్వరుడు అనగా ఆత్మ పరమేశ్వరుడు అనగా పరమాత్మ ఏ ఈశ్వరుడు కానివాడు జీవాత్మ అయమాత్మ బ్రహ్మ అనుమాట పూర్తి తప్పు నీ ఆత్మ ఆత్మే కాని బ్రహ్మ కాదు అయమాత్మ బ్రహ్మ అంటే ఆత్మ ఆత్మకంటే వేరుగనున్నానను పరమాత్మ మాట యొక్క అర్థమే తప్పగును నీ ప్రక్కనున్నవాడు ఆత్మ నీ చుట్టూ ఉన్నవాడు పరమాత్మ ఒక్కచోటున్న నీవు జీవాత్మవు నఖలు శిఖలు రెండు ఆత్మకు చిహ్నములు ముఖము ఒక జీవాత్మకు గుర్తు భయము ధైర్యము రెండు శరీరములోనే ఉన్నాయి రెండూ గుణములలాంటివే భయమును శరీరము లోపల నీవే లేకుండా చేసుకోవలను అంతేగాని బయటి దేవతలు నీ భయమును లేకుండా చెయ్యలేరు గుడిలో దేవతలు హస్తమును చూపునది నీ హస్తమును నీవు చూచుకోమని అంతేగాని అది అభయ హస్తము కాదు వాయువుతో కూడుకొన్నది ఆయువు అందువలన వాయువైన శ్వాస ఉన్న కాలమునే ఆయువు అంటున్నాము నీ తల్లి ప్రకృతి నీ తండ్రి పరమాత్మ నీతో పాటు పుట్టిన వారందరూ జీవుళ్ళు అందువలన అందరూ నీకు సోదరులూ సోదరీలుగా ఉన్నారు ఈ విషయమునే అందరికీ తెలియనట్లు పెళ్లి దినము నిన్ను పెళ్లి కొడుకు అట్లే నీ భార్యను పెళ్లి కూతురు అంటున్నారు మస్తకము అంటే తల రెండూ సమాచార నిలయములే పుస్తకములో ఏ సమాచారమైనా ఉండవచ్చును అట్లే మస్తకములో ఏ సమాచారమైనా ఉండవచ్చును పుస్తకములోని సమాచారమును బట్టి ప్రకృతికి సంబంధించినదిగా పరమాత్మకు సంబంధించినదిగా విభజించవచ్చును పుస్తకములోని సమాచారము కావ్యములుగా పురాణములుగా చరిత్రలుగా శాస్త్రములుగా వ్రాయబడి ఉన్నది మస్తకములోని విషయములు కూడా తామసముగా రాజసముగా సాత్వికముగా యోగముగా పేర్చబడి ఉన్నవి నోటి నుండి వచ్చు మాట నీతితో అంటే న్యాయముతో కూడుకొని ఉండాలని అట్లు కాకపోతే జ్యోతితో అంటే జ్ఞానముతో కూడుకొని అయినా ఉండాలని అన్నారు జీవితములో అటు ప్రపంచన్యాయములో కానీ ఇటు దైవ జ్ఞానములో కానీ ఖ్యాతి గడించాలని అందరికీ జ్ఞప్తియుండులాగా మూతి నీతి జ్యోతి ఖ్యాతి అన్నారు చావులో ఇరవై నాలుగు భాగములతో కూడుకున్న శరీరము నిన్ను వదలిపోవుచున్నది అదియే వర్ధంతి పుట్టుకలో ఇరవై భాగములతో కూడుకున్న శరీరము నీకు తగులుకొనుచున్నది అదియే జయంతి చావు తరువాత పుట్టుకకు ముందు నీకు శరీరము లేదు కాని అప్పుడు నీవు నీ ఆత్మ నీ కర్మ నీ గుణములు నాలుగు చక్రముల చట్రములో ఇమిడి ఉన్నాయి ఆ చక్రముల చట్రము బ్రతికిన శరీరములో నుదుటి భాగములో ప్రతిష్ఠింపబడి ఉన్నది నీవు నీ ఆత్మ నీ కర్మ నీ గుణములు రహస్య ప్రదేశములో రహస్యముగా ఉన్నవి ఎవరికి తెలియవు నీలోని నీ రహస్యమును తెలుపు నిమిత్తము త్రైతులు బ్రహ్మ కాల కర్మ గుణ చక్రములనబడు నాలుగు చక్రముల గుర్తును నుదిటిమీదనే ధరిస్తున్నారు బ్రహ్మ కాల కర్మ గుణ చక్రముల వివరమును తెలిసినవాడు తన యొక్క రహస్యమును తెలిసినట్లగును బ్రహ్మ కాల కర్మ గుణ చక్రముల వివరము తెలియనివాడు ఎవడైనా అటు ఆత్మజ్ఞానముగాని గాని తెలియనివాడే తనలోని నాలుగు చక్రములను తెలియనివారు అద్వైతులుగాని విశిష్టాద్వైతులుగాని ద్వైతులుగాని ఆత్మజ్ఞానులు కాలేరు మనోయోచనలు అందరికీ తెలుస్తున్నము ఎవరికీ తెలియకుండా పోల్చి చెప్పవచ్చును కాకిని అనగా అహమును వశము చేసుకోవడమును కర్మయోగముగా గుర్రమును అనగా మనస్సును అదుపుచెయ్యడమును బ్రహ్మయోగముగా వర్ణించవచ్చును శరీరము లోపలి జ్ఞానము తెలియనివాడు ఎప్పటికీ దైవజ్ఞానమును తెలియలేడు మోక్షమును పొందలేడు లోపలి జ్ఞానము తెలియకనే బుద్ధుడు బయటి భార్యాపిల్లలను వదిలిపెట్టిపోయాడు నీ అన్న ఆత్మ నీ తండ్రి పరమాత్మ ఉన్నది నీ శరీరములోనే అని మరువవద్దు భౌతిక శాస్త్రమును తెలిసిన వారికి శరీరములోని ఎముకలు కండలు మెదడు రక్తము మాత్రమే కనిపించును గాని మనస్సు బుద్ధి చిత్తము అహములు ఏమాత్రము కనిపించవు శరీరములో భాగములైన మనసు బుద్ధి చిత్తము అహము అనునవే ఎవరికి ఎవరికీ కనిపించనప్పుడు శరీరభాగములు కానటువంటి జీవాత్మ ఆత్మ పరమాత్మ ఎలా కనిపించును వ్యాసుడు పద్దెనిమిది పురాణములను ఆరు శాస్త్రములను వ్రాశాడు కాని వాటిలో కొన్నిటిని చెప్పి వ్రాయించినవాడు వ్యాసుని శరీరములోని ఆత్మని తెలియవలెను వ్యాసుని నుండి ఆత్మ పద్దెనిమిది పురాణములను ఐదు శాస్త్రములను మాత్రమే వ్రాయించినది ఆరవ శాస్త్రమును ఆత్మ స్వయముగా వ్రాయలేదు పరమాత్మ తెలుపగా ఆత్మ గ్రహించి శరీరముతో దానినే వ్రాయించినది అదియే ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము ఆత్మకు కూడా తెలియని ఆరవ శాస్త్రమును మనిషి నాకు తెలుసుననుకోవడము అజ్ఞానము కాదా ఆత్మనుండి తెలిసిన సిద్ధాంతమును నేను కనిపెట్టానని చెప్పుకోవడము అహము కాదా ఏ సిద్ధాంతమైనా మనిషిది కాదు వానిలోని ఆత్మది న్యూటన్ సిద్ధాంతమును న్యూటన్ కనిపెట్టలేదు అతని ఆత్మ చెప్పినది అనగా లేక ఊట కలిగినదని అర్థము నీ ఊరు ఏదో ఏడు ఊటలు కలిగినది నీ ఊరు ఏడు ఊటలున్న ఊరు నీ శరీరమేనని తెలుసుకో శరీరమనే ఊరులో ఇరవై మంది సహచరులతో నీవు నివసిస్తున్నావని మరువవద్దు ఊరులో నీవున్నా ఊరంతా నీవు లేవు ఊరు లోపల ఒక ఇంటిలో మాత్రము నీవున్నావు ఆ ఇల్లు ఒక్కటే నీది నీవున్న శరీరమంతా నీది కాదు శరీరము లోపల ఒకచోట మాత్రము నీవున్నావు ఆ చోటు మాత్రమే నీది ఊరికి ఒక పెద్ద ఉంటాడు అతనిని ఇప్పుడు సర్పంచ్ అని పూర్వము పాలెగాడు అని అనెడివారు అలాగే శరీరమునకు ఓ పెద్ద ఉన్నాడు అతనే ఆత్మ ఊరును పూర్వము పాలెము అని దాని పెద్దను పాలెగాడు అని అనెడివారు నేరస్తుడు తన పని ఫలితమైన పాపమును పొందినవాడు రోగస్థుడు తన పాపఫలితమైన శిక్షను పొందినవాడు తప్పు ఏదైనా నేరము అవుతుంది ప్రపంచములో అన్యాయముగా ప్రవర్తించినవాడు ఎవడైనా నేరస్తుడే అవుతాడు నేరము ఏదైనా దాని ఫలితము పాపమే అవుతుంది పాపము ఏదైనా దాని ఫలితముగా జీవునకు బాధ కలుగుచునే ఉండును జరిగిపోయిన కాలములోని నేరస్తుడు జరుగుచున్న కాలములో రోగస్థుడు జరుగుచున్న కాలములోని నేరస్థుడు జరుగబోవు కాలములో రోగస్తుడు అవుతారు చేయుచున్న నేరము ముందే ప్రకృతిచే నిర్ణయమైన పథకములోనిదే ఎవడూ స్వయముగా చేయలేడు కాని తానే చేశానని అనుకోవడము రోగమును పొందవలసి జాగ్ అనగా మేలుకోవడము లేదా మెలకువ కలిగి ఉండడము గత్ అనగా గడచిపోయినదని అర్థము జాగ్ గత్ జాగత్ అయినది కాలక్రమమున రూపాంతరము చెంది జాగ్రత్ అయినది దానిని జాగ్రత్త అని కూడా ఉచ్చరించుచున్నాము గడిచిపోయిన పుట్టుకను గురించి తలచుకొని రాబోవు చావును గురించి మెలకువ కలిగి ఉండవలెను తన చావును తాను జ్ఞప్తి చేసుకునివాడు జాగ్రత్త కలిగినవాడు తన చావును మరచినవాడు అజాగ్రత్తపరుడు నాకు ఎన్నో పుట్టుకలు ఎన్నో మరణములూ గడిచిపోయాయి అవన్నీ నాకు తెలియవు నాకు తెలిసినది ప్రస్తుతము నేను జన్మించియున్నాను ఇక వచ్చేది మరణమే దానిని గురించి నేను మెళకువ్వగానే ఉన్నానని జ్ఞాని అనుకునుచుండును స్త్రీ అవివాహితగా ఉన్నప్పుడు ఇద్దరు భర్తలు కలిగి ఉంటుంది వివాహమైన తరువాత ముగ్గురు భర్తలను కలిగి ఉంటుంది అందువలన స్త్రీకి కనిపించే భర్త ఒకడూ కనిపించని భర్తలు ఇద్దరూ కలరని చెప్పవచ్చును శరీరములో గుణములు వేరు ఆత్మ వేరుగా ఉన్నాయి జీవుడు గుణములను వదిలినపుడే ఆత్మ తెలియును ఏ గుణము గుణముచేత ఆత్మను తెలియలేము అందువలన ఆత్మజ్ఞానమునకు ప్రేమ అనుగుణము దయ అనుగుణము దానము అనుగుణము పనికిరావు చాలామంది అహమును ఒక గుణము అనుకొనుచున్నారు ని అహము గుణము కాదు శరీరములోని ఒక భాగమే అహము గుణములు శరీరములోని భాగములు కావు శరీరములోనే శరీరమునకు అతీతముగా ఉండి శరీరము కానటువంటి బ్రహ్మ కాల కర్మ గుణ చక్రములను నాలుగు చక్రముల సముదాయములో క్రిందగల గుణచక్రములో గుణములు కలవు శరీరము కాని గుణములు మొత్తము ముప్పయారు శరీరములోన అంతకరణములు నాలుగు వాటిలో అహము ఒకటి శరీర అంతర్భాగములైన అహము వలన కర్మయోగము మనస్సు వలన బ్రహ్మయోగము బుద్ధి వలన భక్తియోగము కలుగుచున్నవి దేవునికి దయలేదు దయయే కాదు మరి ఏ గుణమూ లేదు దేవునికి ప్రేమ లేదు అసూయ లేదు కానిష్టము కలవును ప్రేమ అని చాలామంది అనుకుంటారు కాని ప్రేమ వేరు ఇష్టము వేరు కామమును మోహమును రెండింటినీ ఒకటే అనుకుంటారు కాని కామము వేరు మోహము వేరు ఒక దేవుణ్ణి పొగడము భక్తి జ్ఞానము అనుకుంటారు కాని అది భక్తి కావచ్చును గాని జ్ఞానము ఏమాత్రము కాదు ఏదో ఒక దేవతను గూర్చిగాని దేవుణ్ణి గూర్చిగాని పాడము కీర్తన అవుతుంది కీర్తన వేరు ధ్యానము వేరు ఒకరిని కీర్తించడము బయటి ప్రజలకు తెలుస్తుంది డము లోపలి ఆత్మకు మాత్రమే తెలుస్తుంది నీచము ఉన్నతము వాని వాని బుద్ధిని బట్టి ఉండును పందికి బచ్చలి గుంత ఉన్నతము అది మనిషికి నీచము ఒకని బుద్ధికి దైవజ్ఞానము ఉన్నతముగా కనిపిస్తే ఇంకొకని బుద్ధికి దైవజ్ఞానము నీచముగా ప్రపంచ ఉన్నతముగా తోచును లోపల బుద్ధి మారినప్పుడు బయట నీచము ఉచ్చముగా మారగలదు అప్పుడే మనిషికి అంతవరకు నీచముగా కనిపించిన జ్ఞానము ఉన్నతముగా తోచును నీవు చెప్పే జ్ఞానము ఇంకొకనికి నీచముగా కనిపిస్తుందంటే అది వాని బుద్ధిలోపమే అని గ్రహించాలి అన్నముతో ఆకలి తీరుతుంది జ్ఞానముతో కర్మ తీరుతుంది ఆకలి కడుపులో బాధ కలిగిస్తుంది కర్మ తలలో బాధ కలిగిస్తుంది ధనికుడు వస్తుదానము చేయుట జ్ఞానిట మంచిది ధనికుడు జ్ఞానదానము చేయుట జ్ఞాని వస్తుదానము చేయుట ధర్మ శాస్త్రమును పురాణమనడము పురాణమును శాస్త్రమనడము ఏనుగును ఎలుకయని ఎలుకను ఏనుగని అన్నట్లుండును నీకు మాత్రమున మంచి చెడు కాదు అలాగే నీకు నచ్చినంత మాత్రమున చెడు మంచి కాదు కర్మ అంటే అజ్ఞానులకు అర్థము కాదు కర్మ లేనిది ఎవనికి క్షణముకూడా గడువదు క్షణము గడిచిన గడిచినదంటే కర్మలో తృణము తీరిపోయినట్లేనని తెలుసుకో నీకు వచ్చునవన్నీ కర్మను బట్టి వచ్చును నీకున్నవి అన్నీ కర్మను బట్టివున్నవి నీకు పోయినవన్నీ కర్మను బట్టి పోయినవి నాది అనుకొను నీ కులము ఏదో నిజముగా నీకు తెలుసునా మధ్యలో ఏమైనా మారిందేమో నాది అనుకొను నీ మతమేదో నీకు నిజముగా తెలుసునా మధ్యలో ఏమైనా మారిందేమో నీకు తెలియకుండానే ఎప్పటికి మారని మతములో ఎప్పటికి మారని కులములో నీవున్నావు నీవు ఎప్పటికీ మారని జీవకులములో ఉన్నావు అలాగే ఎప్పటికీ మారని దైవమతములో ఉన్నావు నీ గోత్రము ఎప్పటికీ ప్రకృతియే నీ ఇంటి పేరు ఎప్పటికీ కర్మయే ఇంటి పేరు లేనివాడు నిజమైన నీ తండ్రి పరమాత్మయే ఇంటి పేరున్న తండ్రి నీ ఒంటికి సంబంధించినవాడేనని తెలుసుకో హద్దులేని మనస్సు పద్దులేని కర్మ వలన దంచుతున్న దంతముల మధ్యలో భయములేని నాలుక ఏ విధముగా అదే విధముగా కష్టపెట్టు కర్మల మధ్యలో నిర్భయముగా జీవుడుండవలెను తాను జీవుడై ఉండి తన శరీరములోని తన అడ్రస్ ఏ జీవునికి తెలియకుండా పోయినది శరీరమను ఊరిలో తన ఇల్లుగాని తన పొరుగువాని గాని తెలియకుండా బ్రతుకుచున్నవాడు జీవుడు ప్రపంచ జ్ఞానములో రాజుకు పేదకు ఎంత తేడాగలదో పరమాత్మ జ్ఞానములో బ్రహ్మర్షికి అంత తేడాగలదు ఎంతటి చెట్టుకైనా గాలిపోటు తప్పదు ఎంతటి వానికైనా కర్మపాటు తప్పదు ఎంత జ్ఞానికైనా మనోచలన బాధ తప్పనట్లు ఎంతటి దేవతకైనా కష్టాలు బాధలు తప్పవు మనుషులలో ధనికులు బీదవారు ఉన్నట్లు దేవతలలోకూడా ధనికులూ బీదవారూ కలరు మనుషులందరికీ ఒకే దేవుడు ఎవడైతే ఉన్నాడో దేవతలకందరికీ కూడా అతనే దేవుడు ఎవడైనా కష్టాల నుండి సుఖముల లోనికి వచ్చినా లేక సుఖాల సుఖాలనుండి కష్టాలలోనికి పోయినా అది వాని బుద్ధిని బట్టి కాదు వాని కర్మను బట్టి అని తెలియవలను నీరు భూమి లోపల భూమి మీద ఉంటుంది అలాగే పరమాత్మ శరీరము లోపల శరీరము బయట కలడు పండులోని రసము పండులోపల అంతటా ఉంటుంది కాని పండు బయట ఉండదు అలాగే ఆత్మ శరీరము లోపలనే ఉంటుందిగాని శరీరము బయట ఉండదు చెవిటి మూగ కుంటి గృడ్డివాడైన భిక్షగాడు దేవాలయ ఆవరణములో ఒక్కచోట మాత్రము ఉంటాడు కాని దేవాలయమంతా తిరగడు అలాగే ఏచూపు లేని జీవుడు శరీర ఆవరణములో ఒక్కచోట మాత్రమే ఉంటాడు పక్షి ఆకాశములో పైకి ఎగిరినట్లు ఉన్నత స్థితిని యోగము ద్వారా ఆత్మ జీవునికి అందివ్వాలనుకుంటుంది పాము భూమిరంధ్రములలోనికి దూరినట్లు మాయ కార్యముల ద్వారా జీవుణ్ణి నీచస్థితిలోనికి చేర్చాలనుకుంటుంది ఊహ ఆత్మద్వారా పుట్టితే ఆలోచన మనస్సు ద్వారా పుట్టుతుంది ది సిద్ధాంతము అనగా ఒక సిద్ధాంతమును మొదట ఆత్మే అందిస్తుంది సిద్ధాంతము ఆత్మద్వారా పుట్టితే రాద్ధాంతము మనస్సు ద్వారా ఊహకానీ ఆలోచనగాని లోపల నుండి వచ్చునవి అందువలన ఏది ఊహనో ఏది ఆలోచనో తొందరగా గుర్తించలేరు చాలామంది ఊహను ఆలోచనగా ఆలోచనను ఊహగా లెక్కించుచుందురు అహము ఎక్కడినుండి మొదలుపెట్టి పనిచేయుచున్నదో ఎవరికీ తెలియదు అందువలన అహమును నల్లని కాకిగా లెక్కించవచ్చును ఎవడు ఎరుకలో ఉండి నిద్రలోనికి పోలేడు అలా పోగలిగితే వాడే బ్రహ్మయోగి కాలికి ఎంత గాయమైనదన్నది ముఖ్యము కాదు గాయము ఎంత బాధిస్తున్నది జీవుడు ఎంత అనుభవిస్తున్నాడు అన్నది ముఖ్యము అదియే కర్మానుభవము యోగాసనములు ఎన్ని ఉన్నా అవి శరీరవ్యాయామమునకు సంబంధించినవిగాని యోగమునకు సంబంధించినవి కావు యోగాసనములకు యోగములకు ఏమాత్రము సంబంధము లేదు యోగాసనములను నేర్చినవాడు ప్రాణాయామము నేర్చినవాడు కావచ్చును గాని కాలేడు కర్మయోగిని ఎవరూ గుర్తించలేరు కాని బ్రహ్మయోగి అందరూ సులభముగా గుర్తిస్తారు బ్రహ్మవిద్యను డబ్బుతో కొనలేము కాని ఒక్క శ్రద్ధతో మాత్రమే దానిని సంపాదించవచ్చును జ్ఞానము కలిగిన పుస్తకములను డబ్బుతో కొనవచ్చును కాని ఆ పుస్తకములోని జ్ఞానమును శ్రద్ధతో తప్ప డబ్బుతో తలకు ఎక్కించుకోలేము దుస్తులు శరీరమునకు అందమును చేకూర్చినట్లు ఆత్మజ్ఞానము జీవునకు ఆనందమును చేకూర్చగలదు తినేదానికి బ్రతకడము బ్రతికేదానికి తినడము జీవితము కాదు దైవజ్ఞానము కలిగిన జీవితము గొప్ప కార్యములాంటిది దైవజ్ఞానము లేని జీవితము వృధా కార్యములాంటిది ఆత్మానందమును తప్ప మరి ఏ ఇతర ఆనందములను గొప్పగా తలవవద్దు దినములో ఉదయకాలము మధ్యకాలము సాయంకాలము ఉన్నట్లు మనిషి జీవితములో పుట్టడము పెరగడము చావడము కలవు భూమిమీద ఎవరైనా గురువులుగా స్వామీజీలుగా బాబాలుగా చలామణికావచ్చును వీరిని ఎవరూ కాదనరు కాని భగవంతుడు భూమి మీదకు వచ్చినప్పుడు వారి స్థోమత ఏమిటో భగవంతుడు చెప్పు జ్ఞానమువలన బయటపడగలదు గురువులుగా స్వామీజీలుగా బాబాలుగా పీఠాధిపతులుగా చలామణియగు వారిలో అసలైన ఆధ్యాత్మికత ఉందో లేదో చెప్పువాడు ఒక్క భగవంతుడే గురువులకు స్వామీజీలకు బాబాలకు పీఠాధిపతులకు విభిన్నముగానున్న భగవంతుణ్ణి ఎవరూ గుర్తించలేరు దేవుడు భూమి మీదకు వేల సంవత్సరములకొకమారు ఎవరికీ తెలియకుండా భగవంతుడిగా వచ్చును భగవంతుడు వేల దినములకొకమారు ఎవరికీ తెలియకుండా దేవునిగా ప్రవర్తించును ఆదరణకర్తయన భగవంతుడు మానవులను తన జ్ఞానముతోనే ఆదరించును అట్లుకాక ధన కనక వస్తువాహనములనిచ్చి ఆదరించడు మనిషి భూమి మీద దైవజ్ఞానము ద్వారా తప్ప ఏదానిచేత నిజమైన ఆదరణ పొందడు దేవుడు భూమి మీదకు వచ్చునప్పుడు ఫలానా మతములో ఫలానా వస్తాడని ఎవరూ చెప్పలేరు శృతి ఉంటే లయ ఉంటుంది శృతి అంటే జ్ఞానము లయ అంటే మోక్షము శృతిలయ్యలు కలిగిన దానిని సంగీతము అంటున్నాము గీత అనగా హద్దు సంగీతము కలిగినదని అర్థము సం అంటే మంచిదని సారము అనగా రుచి అని అర్థము దీని ప్రకారము సంసారము అనగా మంచి రుచిగలదని అర్థము సంసారము దేహము లోపల ఉన్నది దేహములోని సంసారములో సంగీతమును కలిగినవాడు ధన్యుడు సంసారము సంగీతము అను వాక్యము సాగరము అనువాక్యము రెండూ కలవు అందరికి సంసారము సాగరమనే తెలుసుగాని సంసారము సంగీతమని తెలియదు సంసారము ఎవరికి బయట లేదు అందరికి దేహము లోపలే సంసారము కలదు నీవు నీ కన్ను వెనుకల నుండి దృశ్యములను చూస్తున్నావు నీ కన్ను వెనుకల నీవు ఎంత దూరములో ఉన్నావో చెప్పుకోగలవా మానవుణ్ణి తనవైపు లాగుకొనుటకు మాయకు మొదటి ఆయుధము ఆకలి కడుపులో కలుగు ఆకలి వలన ధనికుడుగాని గాని జ్ఞానిగాని గాని బయట ప్రపంచములో ఏమైనా చేయుచున్నాడు మానవుణ్ణి తన వైపు లాగుకొనుటకు మాయకు రెండవ ఆయుధము ఆలోచన ఆకలి ఆలోచన రెండూ మాయ యొక్క ప్రియపుత్రికలు నిన్ను వీడని చెల్లెళ్ళు నీకు తండ్రి పరమాత్మ కాగా తల్లి ప్రకృతి అనగా మాయ కాగా ఆత్మ అన్నగా ఉండగా ఆకలి పెద్ద చెల్లెలుగా ఆలోచన చిన్న చెల్లెలుగా ఉండగా జ్ఞానము మేనమామగా ఉన్నది పెద్ద చెల్లెలైన ఆకలికి ఆహారము ఇస్తే కొంతసేపైనా ఉరక ఉంటుంది కాని చిన్న చెల్లెలైన ఆలోచన మాత్రము ఏమిచ్చినా కూడా ఊరకుండక నిన్ను వేధిస్తూనే ఉంటుంది నీ చెల్లెళ్ల బాధ తప్పాలంటే నీ మామతో చెప్పుకో నీ చెల్లెండ్రను ఓదార్చు బాధ్యతగాని స్థోమతగాని నీ మామకే గలదు అందుకే నీ మామను చందమామ అంటున్నాము నీ అన్న ఇంటిలో నీ అన్న పని మనుషుల మధ్యలో నీవు నీ కుటుంబ సభ్యులతో కాపురముంటున్నావు అది తెలియక అంతా నీ సంసారమే అనుకుంటున్నావు అండజ పిండజ ఉద్భిజములని జీవుల శరీరములు మూడు రకములుగా ఉన్నవి అందులో అండజ పిండజములు ఆకలి కలవిగా ఉన్నవి ఉద్భిజములు ఆకలి లేనివిగా ఉన్నవి ఆకలి గల అండజ అండజపిండజముల వలన రోగములు వ్యాపిస్తున్నవి ఆకలి లేని మొక్కల వలన ఔషధములు తయారగుచున్నవి అందువలన శరీరములు మాయకు గుర్తు మొక్కలు జ్ఞానమునకు గుర్తు మాయ నీకు చెడును చేస్తుందని తెలుపుటకు శరీరములు దుర్గంధమునూ జ్ఞానము నీకు మంచిని చేస్తుందని తెలుపుటకు చెట్లు సుగంధమునూ కలిగి ఉన్నవి మాయకు గుర్తయిన శరీరములు క్రిందికి పెరిగి అధోగతిని సూచించగా జ్ఞానమునకు గుర్తయిన వృక్షములు పైకి పెరిగి ఉన్నతూచించుచున్నవి నిజంగా లేని దేవుణ్ణి లేడు అనువారు నాస్తికులు అబద్ధముగా ఉన్న దేవుణ్ణి ఎలా ఉన్నాడు అనువారు హేతువాదులు లేని దేవుణ్ణి లేడు అనడములో నాస్తికుల వాదన సరియైనదే అవుతుంది కాని ఉన్న ఉన్నదేవుణ్ణి ఉన్నాడు అని ప్రశ్నించక లేడు అను హేతువాదమూ సరికాదు నాస్తికవాదమూ హేతువాదమూ విడివిడిగా ఉండాలిగాని హేతువాదులమను వారికి హేతువాదమేదో తెలియక నాస్తికవాదుల వలె మాట్లాడటమూ హేతువాదమనిపించుకోదు భౌతికము అభౌతికము రెండు వాస్తవమే అవి ఏ దేశములోనో లేవు నీ శరీరములోనే ఉన్నాయి తెలియని విషయమును క్షుణ్ణముగా ప్రశ్నించుకొని పరిశోధించి జవాబు తెలుసుకునువారు నిజమైన హేతువాదులు తెలియని అభౌతికమును లేదనువారు అజ్ఞానులేగాని హేతువాదులు కారు సైన్సును అడ్డము పెట్టుకుని అడ్డముగా మాట్లాడు అబద్ధపు హేతువాదులు తో తెలియని వానిని తెలుసుకొను నిజమైన హేతువాదులు రెండు రకముల వారు భూమి మీద కలరు ఉంటేనే ఏదైనా తెలియబడేది ఒకటి తెలియబడాలి అంటే మనలో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబు దొరకాలి అలా కాకుండా జవాబులను వెదకకనే తెలియని దానిని లేదనువాడు హేతువాది ఎలా అవుతాడు మూఢ నమ్మకము గలవారినీ గాఢ నమ్మకము గలవారిని వదిలి వారి మాటను నమ్మక స్వయముగా దేవుడు అబద్ధముగా ఎలా ఉన్నాడని ప్రశ్నించుకొని పరిశోధన చేసి కనిపెట్టినవాడు నిజమైన హేతువాది మామగార్లందరూ చందమామ కాలేరు అలాగే దేవతలందరూ దేవుడు కాలేరు ఎంతమంది మామగారులున్నా భూమి మీదనే ఉంటారు కానీ చందమామ ఆకాశములోనే ఉంటాడు అలాగే ఎందరు దేవతలున్నా వారంతా భూమి భూమిమీదనే ఉంటారు కాని దేవుడు శరీరములోనే ఉంటాడు జరుగబోవు తన బ్రతుకు తెరువును గురించి చింతించుటవలననే మనిషిలో భయము ఏర్పడుచున్నది తన భయమును తీర్చుటకు మనిషి దేవతలను సృష్టించుకున్నాడు కాని తనను ముందే దేవుడు సృష్టించాడని లేదు తనను సృష్టించిన దేవుణ్ణి మరచి తాను సృష్టించుకున్న దేవతలను ఆరాధించడము మనిషికి ముఖ్యమైన పని అయ్యింది మనుషులు సృష్టించుకున్న దేవుళ్లను గురించి నాస్తికులు మూఢనమ్మకమని వాదిస్తున్నారు ని మనుషులనే సృష్టించిన దేవుణ్ణి గురించి వారు ఆలోచించడములేదు ఎద్దు ఈనిందంటే గాటికి కట్టివేయమన్నట్లు దేవుడు అంటేనే నాస్తికులు మూఢనమ్మకమనుచున్నారు ఎద్దు ఈనదు ఆవు ఈనుతుంది అని వివరము తెలిసినవాడు ఎద్దు ఈనడమును ఖండించి ఆవు ఈను అని సమర్థించును ఆవు ఎద్దు వివరము తెలియనివాడు ఎద్దు ఏనిందంటూనే దూడను కట్టివేయమంటున్నాడు అలాగే దేవుడు దేవతల వివరము తెలియని నాస్తికులు భక్తి అను పదము వినిపిస్తూనే మూఢ నమ్మకము అని దానిని కొట్టివేయమంటున్నారు దూడ అంటూనే ఆవుకు పుట్టినదా ఎద్దుకు పుట్టినదా అని ఆలోచించక కట్టివేయమను భక్తి అంటూనే దేవుని ఎడల పుట్టినదా దేవుళ్ల ఎడల పుట్టినదా అని ఆలోచించక కొట్టివేయమను ఇద్దరూ గలవారే నాస్తికులు ఏ దేవుళ్లను ఖండించి మాట్లాడాలో ఆస్తికులు ఏ దేవుణ్ణి ఆరాధించి పూజించాలో తెలియనంతవరకు ఇద్దరూ మూఢనమ్మకస్తులే మొదట పుట్టినప్పుడు మనిషిగా ఉన్నవాడు కొంత చదివిన తరువాత తాను బీఎస్సీ అనో ఎమ్మె అనో అనుకుంటాడు తరువాత ఉద్యోగము చేయుచున్నప్పుడు తాను కమిషనర్ననో సూపరింటెండెంట్నో అనుకునుచుండును వాస్తవానికి నేనొక జీవుడనను మాట మరచిపోవుచున్నాడు ఏ రోగము నీ హోదాను కానీ నీ ఉద్యోగమును కానీ చూడదు ఏ రోగమైనా నిన్ను ఒక సాధారణ మనిషిగానే లెక్కించి బాధించునని మరువవద్దు నీకు ఎంతో సన్నిహితముగనున్న నీ భార్యగాని నీ బంధువుగాని నీవు రోగముతో బాధపడుచుంటే ప్రక్కనే ఉండి చూడగలరు కాని నీ బాధను కొద్దిగా గాజు అద్దము బయటి నీ శరీరమును మాత్రము చూపుతుంది కాని అహమను అద్దము లోపల ఏకంగా నీ భావమును చూపుచున్నది దానితో నేను మాత్రమున్నాననుకుంటున్నావు పాటను బాగా పాడితే నేను గాయకుడినని బొమ్మను బాగా గీస్తే నేను చిత్రకారుడినని అనుకోను నీవు నిన్ను పాట పాడించింది నీతో బొమ్మ గీయించింది మరొకరని తెలియకున్నావు ఒక మనిషి ఒక విద్యలో ప్రావీణ్యుడైనాడంటే ఆ ప్రావీణ్యత వానిది కాదు శరీరము లోపలనున్న వాని ప్రక్క వానిది శరీరమును ఊరిలో నీ ప్రక్కనే నివాసమున్నవాడే నిజమైన నీ పొరుగువాడు అయినా నీవు వానితో స్నేహము చేయడములేదు ఉన్నతమైన ఉద్యోగములో ఉండేవాడే నీతో మాట్లాడక వాని హోదాకు తగినట్లుండును అయినా స్వప్నములో ప్రధానమంత్రియే స్వయముగా నీతో మాట్లాడును స్వప్నములో ఆ సంఘటన ఎలా సాధ్యమైనదో నీకు తెలుసా వీసీడీ ప్లేట్ను గమనిస్తే అందులో ఏమీ కనిపించదు కాని అది ప్లేయర్లో తిరుగుచున్నప్పుడు అందులో ఉన్న దృశ్యములూ మాటలు బయటపడును అలాగే తలలో కనిపించకుండా ఉండిన కర్మ జీవితములో జరుగుకొలదీ బయటపడును ఒక డివిడి ప్లేట్లో తొమ్మిది గంటల కాలము మూడు సినిమాలు నిక్షిప్తమై ఉన్నవి అలాంటప్పుడు స్పెషల్ డీవీడీ లాంటి నీ తలలో ఎంత కాలము ఎంత సమాచారమూ ఇమిడి ఉన్నదో మానవుని చేత తయారు చేయబడిన కంప్యూటర్లోని చిన్న భాగమైన హార్డ్ డిస్క్లో వేయి పేజీల పుస్తకములు వెయ్యి కంటే ఎక్కువ ఇమిడి ఉన్నప్పుడు దేవుడు చేసిన కంప్యూటర్ అయిన మానవుని తలలో కోట్ల సంవత్సరముల సమాచారముండగలదు నీలో ఐదు ప్రాణములున్నవి వాటిలో ఒక్క ప్రాణము కూడా నీవు కాదు నీవు వేరు నీ ప్రాణము వేరు त्मुदे सोम दाथागमूड़ा पंचे देश भागस्थुन मन चेसे व्यापार भागस्थुट का देवण्णि भागस्थुनिगाकूद అలా చేస్తే దేవుని గొప్పతనాన్ని తగ్గించినట్లవుతుంది దేవునికి ఎవడైనా సేవకునిగానే ఉండవలెను అట్లున్నప్పుడే దేవుణ్ణి గౌరవించినట్లగును అందువలన నీ వ్యాపారములో దేవునికి ఎప్పుడూ వాటా పెట్టవద్దు ఒక మనిషి సొమ్మును మరి మనిషి వాని అనుమతి లేకుండా తీసుకుంటే లేక దోచుకుంటే అది అవుతుంది దేవుని సొమ్మును మనిషి తీసుకుంటే అది ఎంత పాపమౌనో ఒక గుడిలోని హుండిలోనికి నీ డబ్బులు వేసి తరువాత దానిని నీవు తీసుకుంటే ఆ గుడిలోని దేవునికి నీమీద కోపము వస్తుంది అలా జరిగిన సంఘటనలున్నాయి కావున అసలైన దేవాదిదేవుని విషయములో జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికి అరవై సంవత్సరముల పూర్వము తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో హుండీలో డబ్బులు వేసి కొంత మిగుల్చుకొన్నందుకు ఆ వ్యక్తిని అరగంట తరువాత వెంకటేశ్వరుడే శిక్షించాడు బయటి చదువులకు ఫీజులు చెల్లిస్తాము లోపలి చదువు అయిన జ్ఞానమును దేవుడు అందిస్తే చేతనైనది చేసేదో ఇచ్చేదో చేయవలను లేకపోతే నీవు ఎన్ని జన్మలకైనా ఆయనకు బాకీ ఉదువు విషము శరీరములోని ఆత్మను విషయము శరీరములోని జీవాత్మను ఇబ్బంది పెట్టును విషమును ఔషధము విషయమును జ్ఞానము నిరోధించగలవు విషములోని ప్రభావమును ఔషధములోని నిరోధక శక్తి రెండూ ఒకే పరమాత్మ వలన కలుగుచున్నవి దేవుడు ఇటు విషములోనూ అటు ఔషధములోను ఇటు అగ్నిలోను అటు కట్టెలోను ఇటు దేవతలోను అటు రాక్షసునిలోను ఇటులోను అటు మూఢత్వములోను ఇటు ఆత్మలోను అటు మాయలోను అంతటా సమానముగా ఉన్నాడు అయినా ఆయన గొప్పతనమును ఎవరు గుర్తించలేకున్నారు ఆహార పోషక పదార్థములు నాలుగు రకములని గీతలో చెప్పాడు అవి కాక ఏమి తినినా త్రాగినా అవి రెండు రకముల పదార్థములుగా ఉన్నవి ఒకటి విషము రెండవది ఔషధము కడుపులోనికి వేయు మూల పదార్థములు మొత్తము ఆరు కాగా వాటిని పోషక పదార్థములని విషపదార్థములని ఔషధ పదార్థములని మూడు రకములుగా విభజించవచ్చును ఈ మూడు రకముల పదార్థములు ఆత్మ మీదనే పనిచేయుచున్నవి మనిషి పదార్థములను తింటున్నాడు కాని ఏది ఏ పదార్థమైనది కొన్నిటిని తెలిసి తింటున్నాడు కొన్నిటిని తెలియక తింటున్నాడు అవన్నీ వాని కర్మానుసారమే లభిస్తున్నాయి తినేది త్రాగేది ఏదైనా కర్మానుసారమే దొరుకుచున్నది ఒకే పదార్థమే రోగమున్నప్పుడు తింటే ఔషధముగా రోగము లేనప్పుడు తింటే విషముగా పనిచేయుచున్నది కొన్ని పదార్థములు రోగమున్నప్పుడు తింటే విషముగా రోగము లేనప్పుడు తింటే పోషకముగా పనిచేయుచున్నవి ఇంకొక విచిత్రమేమిటంటే ఒకే పదార్థము ఒకనికి ఔషధముగా మరొకనికి విషముగా పనిచేయుచున్నది దీనిని బట్టి చూస్తే అన్నిటికి కర్మే కారణమని తెలియచున్నది ప్రపంచ కార్యముల కార్యములమీద శ్రద్ధ ప్రకారమే ఉండును కాని పరమాత్మ సంబంధ దైవసంబంధ కార్యములమీద శ్రద్ధ నీయిష్ట ప్రకారమే ఉండును అనగా జ్ఞానములో నీవు స్వతంత్రునివన్నమాట అజ్ఞానములో ఎప్పటికీ అస్వతంత్రునివేనని తెలుసుకో జీవితము సుఖ దుఃఖసంగనిషి సుఖాలనే కోరుకుంటాడు దుఃఖాలను వద్దనుకుంటాడు కాని అవేవి నీయిష్టప్రకారము రావు పోవు ఎంత జ్ఞానము వినినా మనిషి అజ్ఞానమువైపే మాట్లాడుతాడు మనిషి ఎంత అజ్ఞానమువైపు మాట్లాడినా గురువు ఓర్పుగా మనిషిని జ్ఞానమువైపు పోవునట్లే చేయవలనని ప్రయత్నించుచుండును అహము అద్దములాంటిది మనస్సు సినిమాలాంటిది మనస్సు ఎప్పుడు చూపినా బయటి విషయములనే చూపుచుండును అహము ఎప్పుడు చూపినా నిన్ను నీకే చూపుచుండును అహములో నీవు తప్ప ఎవరూ కనిపించరు మనస్సులో అన్ని రకముల విషయములూ కనిపిస్తుండును స్త్రీలింగము పుల్లింగము అంటున్నాము ఈ రెండు పదములలో లింగము అనున్నది సాధారణముగా ఉన్నది దీనిని బట్టి స్త్రీలలోనైనా పురుషులలోనైనా పరమాత్మ అనగా లింగము సాధారణముగా ఉన్నదని తెలియచున్నది ఏనుగు ఎంత పెద్దదైనా శిక్షకుని మాటను బుద్ధిగా వింటున్నది మనిషి ఎంత చిన్నవాడైనా గురువు మాటను బుద్ధిగా వినకున్నాడు అహము అద్దములాంటిదే ఎదురుగా ఉన్నవాని దృశ్యమును వానికే చూపును తన ముందు ఉన్నవాని ఉన్నట్లే చూపునది సాధారణ అద్దము కాని అహమనడి అద్దము సాధారణ అద్దము కాదు అది ఒక అసాధారణ అద్దము అహమనెడి అసాధారణ అద్దము తన ముందున్న దృశ్యమును చూపదు తన ముందున్న వాని లోపలి దృశ్యమును చూపుతుంది ఎవడినైనా వాని లోపలి భాగమును బట్టి ఏ విధముగానైనా చూపగలదు ఒక మనిషిని రాజుగా గాని మంత్రిగా గాని మాంత్రికునిగాని ఆఫీసర్గా గాని గుమాస్తాగా గాని వ్యాపారిగా గాని బికారిగా గానీ ధనికునిగా గాని రైతుగా గానీ డ్రైవర్గా గానీ క్లీనర్గా గాని ఎట్లాగైనా చూపగలదు ప్రపంచములో బయట ఎక్కడా లేని విచిత్ర అద్దము మన లోపల ఉంది ఎక్స్రేలు మనిషి లోపలి ఎముకలను చూపినట్లు అహంకారాలు మనిషిలోపలున్న భావాలను వానికే చూపును లోపలి అద్దము యొక్క పనితనమును చూచినా వినినా ఎవడైనా ఆహా అనక తప్పదు ఆహా అనిపించుకొన్న లోపల ఎట్లుందంటే ఎవడికైనా లేని దీర్ఘాలు కరిపించి చూపించే తాను మాత్రము తనకున్న దీర్ఘాలను తీసివేసుకుని నేను కేవలము అహమునే అంటున్నది శరీరము లోపల అహము ముందర వరుసగా చిత్తము బుద్ధి జీవుడు ఉండుటవలన బుద్ధి యొక్క యోచనలను చిత్తము యొక్క నిర్ణయములను కలిపి జీవునిలో చూపుచున్నది అందువలన జీవుడు నా యోచన నా నిర్ణయము అని అంటున్నాడు అహము ముందర చిత్తము బుద్ధి ఉన్నవని ఆ తరువాత నేనున్నానని అహము ముగ్గురిని కలిపిచూపుతున్నదని మా ముగ్గురికి ఎదురుగా అద్దముగా ఉన్న అహములో బుద్ధి చిత్తము యొక్క భావములు నాయందున్నట్లు కనిపిస్తున్నవని నిజముగా బుద్ధివేరు చిత్తము వేరు నేను వేరని ఏ జీవుడు తెలియకున్నాడు అహమను అద్దమునకు ఎదురుగా లేని మనస్సు యొక్క ఆలోచనలను మనిషి తనవనుకోలేదు కాని బుద్ధి చిత్తము యొక్క పనులను తనవే అనుకుంటున్నాడు అందుకు కారణము అహము ముందర వరుసగా చిత్తము బుద్ధి జీవుడు ఉండడమే మనస్సుచూపు ఆలోచన దృశ్యాలను జీవుడు తాను నుండి చూచినట్లే అనుభూతి పొందును కాని బుద్ధి చిత్తము పనులలో మిళితమైపోయి అవి తనవే అనుకొనునట్లు మనోదృశ్యాలను అనుకోడు మనో ఆలోచన దృశ్యాలను జీవుడు తనవేనని తానేనని అనుకోకుండుట వలన స్వప్నములో మనస్సుచూపు దృశ్యములను తాను ప్రక్కనుండి చూచినట్లుండును అందువలన మనస్సు చూపు వాటిని ఆలోచన అంటున్నాడుగాని నా ఆలోచన అనలేదు లోచన అనగా చూచుట అని ఆలోచన అనగా దూరముగా చూచుట అని అర్థము నీవు మనోభావమును ఎప్పుడూ దూరముగానే చూస్తున్నావు కావున మనస్సు అందించువాటిని ఆలోచనలే అంటున్నావు పరమతమును గురించి మాట్లాడాలనుకుంటే ముందు నీ గురించి నీవు యోచించు పరమతములోని లోపమేమిటో నీ మతములోని గొప్పతనమేమిటో న్యాయముగా నీతిగా నిర్ణయించుకో పరమతమునుగాని నీ మతమునుగాని స్వార్థబుద్ధితోగాని రాజకీయముగాని సమాజపరముగా గానీ యోచించవద్దు ఒకవేళ నీ మతము గొప్పగా పరమతము నీచముగా కనిపిస్తే మతమును గురించి వదిలివేసి మతము యొక్క ప్రసక్తి లేకుండా కేవలము దేవుణ్ణి గురించే బోధించు దేవుడు అన్ని మతములకు పెద్ద కావున ఏ మతస్థుడైనా నీ మాట వినగలడు ఒకవేళ పరమతము గొప్పగా నీ మతము నీచముగా కనిపిస్తే నీవు మతమును మాత్రము మారవద్దు నిన్ను ఈ మతములోనే దేవుడు ఎందుకు పుట్టించాడో యోచించు అప్పుడు మతచింత పోయి దైవచింత కలుగుతుంది మతము అన్న పేరు ప్రతివర్గములోనూ ఉన్నది నీది ఒక పేరు కలిగిన మతమైతే మరొకనిది ఇంకొక పేరు కలిగిన మతమైయుండును మతములో నిన్ను దేవుడే పుట్టించాడుగాని నీవు కోరి ఏ మతములోనూ పుట్టలేదు నిన్ను ఒక మతములో పుట్టించి ఇంకొకని మరొక మతములో దేవుడే పుట్టించాడు అలా నిన్ను ఇంకొకణ్ణి పుట్టించినది ఒకే దేవుడే నీవు పుట్టిన తరువాత దేవునికి నీవే పేర్లు పెట్టుచున్నావు నిజముగా దేవునికి పేరు లేదు ఆకారము అంతకూ లేదు మతాలకు అతీతముగా పేర్లకు అతీతముగా రూపములకు అతీతముగా క్రియలకు అతీతముగా ఎవడైతే ఉన్నాడు వాడే నిజమైన దేవుడు అతనే నిన్ను ఈ ప్రపంచమును సృష్టించినవాడు దేవుడు మనిషిని మాయలో పుట్టించి తరువాత తన వద్దకు వస్తాడో రాడో తనను గుర్తిస్తాడో లేడో చూడాలనుకున్నాడు ఆ ప్రక్రియలో మొదటిదే నిన్ను ఒక మతములో పుట్టించడము బాగా చూసుకుంటే నీవు ప్రస్తుతమో మాయలో ఉన్నావు దేవుని దేవునివైపు పో మనము ఎక్కడి నుండి ఎక్కడకు పోవాలని ప్రశ్నిస్తే మాయవైపు నుండి దేవునివైపు పోవాలన్నది జవాబు అనగా నీవు ముందే మాయవైపు ఉన్నావని అర్థము నేను ఫలానా మతస్థుడనని అనుకోవడము మాయ నా దేవుడు ఫలానావాడనుకోవడము మరీ పెద్ద మాయ సృష్టికి అంతా ఒకే దేవుడు అధిపతి నీకు ఒక పేరును నీకు ఒక కులమును అలాగే ఒక మతమును ఇతరులే నీకు మొదట కనిపించారు దేవునికి పేరుందా కులముందా మతముందా అవి ఏవి లేవు అవి లేనివానిని తెలుసుకోవాలంటే నీవు నీ పేరును కులమును మతమును దేవుని విషయములో దూరముగా పెట్టుకో దేవునికి శరీరము కానీ ఆకారముగాని లేదు అటువంటి వానిని ఒక ఆకారముతో ఊహించుకోవద్దు అలా ఊహించుకుంటే నీ ఊహ తప్పుఅవుతుంది ఆకారమున్నది ఏదైనా అది దేవుడు కాదు దేవునికి ఒక ఆకారమే కాదు నిద్ర మెలకువ ఆకలి దప్పిక ఏవీ లేనివాడు దేవుడు సర్వమును వ్యాపించినవాడు అన్ని వేళలా ఉన్నవాడు అందరినీ గమనిస్తున్నవాడు దేవుడు ఆ దేవుణ్ణే నీవు తెలుసుకో యజ్ఞములమీద వేద పఠనములమీదానములమీద తపస్సుల మీద దేవునికి అయిష్టత కలదు బ్రహ్మయోగము కర్మయోగము భక్తియోగముల మూడిటిమీద దేవునికి పూర్తి ఇష్టము కలదు దేవునికి ఇష్టములేని యజ్ఞములను దానములను వేదాధ్యయనములను తపస్సులను నాల్గింటినీ వదిలి దేవునికి ప్రీతిని కలిగించు బ్రహ్మయోగము కర్మయోగము భక్తియోగములను మూడిటిని ఆచరించుటకు ప్రయత్నిద్దాము నేటి కాలములో స్వాములు పీఠాధిపతులు బాబాలు మొదలగు వారందరూ యజ్ఞాలు చేస్తున్నారు వేదములను పఠిస్తున్నారు ధనికులందరూ దానములు చేస్తున్నారు మెడిటేషన్ అను పేరు పెట్టి తపస్సులు చేయుచున్నారు ఈ విధముగా చేయడమేనా భక్తి దేవుడు భగవద్గీతయందు విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయములో నలభై ఎనిమిది శ్లోకములలో యజ్ఞ దాన వేదాధ్యయన తపస్సుల వలన నేను తెలియనని చెప్పగా దేవుడు చెప్పినదానికి వ్యతిరేకముగా చేయువారిని స్వాములనాలా బాబాలనాలా పీఠాధిపతులనాలా విశిష్ట జ్ఞానులనాలా ఏమనాలో మీరే చెప్పండి నీ అధికారము నీ హోదా నీ పలుకుబడి నీ ఉద్యోగము మధ్యలో వచ్చి మధ్యలో పోవునవే వాటిని చూచి మెడిసిపడకు నీ శరీరము కూడా నీ మాట వినని రోజుంది జాగ్రత్త అందరికి అధికారి ఒకడు కలడు అతను చెప్పకనే నడిపించును చూపకనే చేయించును కనిపించకనే ని వెంట ఉండును అతనే ఎవరికి తెలియని దేవుడు దేవుడు దేవులాడబడేవాడే అంటే వెదకబడేవాడే ఎప్పటికీ కనిపించేవాడు కాడు మనిషి దేవులాడేవాడు అంటే వెదికేవాడు ఎప్పటికీ కనుగొనలేడు ప్రపంచ విషయములలో మునగనిది దైవ జ్ఞానమును చూచి అసూయపడనిది మనిషికంటే బుద్ధిలో తక్కువ జ్ఞానములో ఎక్కువగా ఉన్నది మనిషికంటే పాపసంపాదన తక్కువగలది గుడ్డలు లేని జంతువు దైవజ్ఞానము అంటే ఏమిటో తెలియని మనిషి దేవుడెవరో దేవతలెవరో తెలియని మనిషి దైవజ్ఞానమును చూచి అసూయపడు మనిషి ప్రపంచ విషయములలో మునిగిపోయి తన చావును మరచిన మనిషి గుడ్డలున్న జంతువు హిందూ మతములోని మాయా ఇస్లాం మతములోని సైతాన్ క్రైస్తవ మతములోని సాతాన్ అన్నీ ఒక్కటే దైవమార్గమునకు ఆటంకమును చేయునదే మాయా అరచేతిలో అతిపెద్ద రహస్యం కలదు కనుకనే గుడిలోని ప్రతిమ తన హస్తమును చూపుచుండును అది అభయ హస్తము కాదు అది రహస్యమైన మూడు ఆత్మలత్రైతము సిరి అనగా సంపద మగసిరి అనగా జ్ఞాన సంపద పురుషుడు అనగా పరమాత్మయని మగవాడైన పరమాత్మజ్ఞానము కలవాని మగసిరి కలవాడని స్త్రీలను రమింప రమింపజేయడము మగసిరి కాదు ప్రకృతి జ్ఞానమును అతిక్రమించు జ్ఞానమును కలిగి ఉండడమే నిజమైన మగసిరి కలిగి ఉన్నట్లు తెలియము జ్ఞానములు రెండు రకములు కలవు ఒకటి ప్రకృతి వైపు నడిపించును మరొకటి పరమాత్మ వైపు నడిపించును నీవు ఏ జ్ఞానములో ఉన్నావో చూచుకో దినమునకు పన్నెండు గంటల పగటి కాలము లేక ఏడు వందల ఇరవై నిమిషములు సెకండ్లైతే నలభై మూడు వేల అగును ఒక సెకనుకు పదింతల ఎక్కువ కాలమును నాలుగు సూక్ష్మ కాలము అంటాము ఒక దినమునకు కాలముతో పాటు శరీరములో నాలుగు మార్పులు జరుగుచుండుటవలన కొంతకాలమునకు నీ శరీరము ముసలిదగుచున్నది మనిషికి గల బుద్ధి ప్రపంచ సంబంధ వివరమును పరమాత్మ సంబంధ వివరమును అందించుచుండును మనిషికి బుద్ధి కర్మను బట్టి ప్రపంచ విషయమును అందించగా శ్రద్ధను బట్టి దైవ విషయమును జీవునకు అందించుచుండును భూమి మీద కొన్ని వేల మంది బోధకులుండవచ్చును కానీ అంతమందిలో గురువు లేకుండవచ్చును ఉండవచ్చును గురువు అరుదుగా భూమి మీదకు వస్తాడు కావున ఆయన ఏ కాలములో ఉంటాడో చెప్పలేము కొంత తెలిసిన మనిషి తాను ఇతరులకు బోధించి బోధకుడు కావలననుకును కొంత బోధ చెప్పుచున్న బోధకుడు తాను ఇతరులకు ఉపదేశమిచ్చి గురువు కావలనని అనుకును మనిషి బోధకుడు కావచ్చును కాని గురువు ఎప్పటికీ కాలేడు ఎందుకనగా మనిషినుండి గురువు రాడు గురువు నుండి మనిషి రాగలడు దేవుడు ఒక్కడే భూమి మీద గురువుగా ఉండగలడుగాని మనిషి గురువుగా ఎప్పటికీ ఉండలేడు మనిషి బోధకునిగా ఉండవచ్చును ఈ దినములలో భూమి మీద ఉన్న స్వామీజీలందరిలో ఎవడైనా గురువు ఉన్నాడా అని ప్రశ్నిస్తే నిజం చెప్పాలంటే చాలా కష్టము పుస్తకములన్ని శాస్త్రములు కావు కొన్ని చరిత్రలు కొన్ని పురాణములు కొన్ని కావ్యములుగా ఉన్నవి అలాగే మనుషులందరూ జ్ఞానులు కారు వారిలో కొందరు రౌడీలు కొందరు దొంగలు కొందరు జూదరులు ఉన్నారు దేవుణ్ణి తప్ప ఇతర దేవతలను గాని దేవతలనుగానీ మాయనుగానీ ఆరాధించవద్దని చెప్పునది అసలైన జ్ఞానము మనుషులు దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేకపోవడము వలననే అన్ని అనర్థములకు కారణమైన హింసలు దోపిడీలు అవినీతి అక్రమములు మనుషులలో చెలరేగుచున్నవి హింసతో గాని హింసతోగాని గాని ఎవరినీ మార్చలేము జ్ఞానమును బోధించి ఎవరినైనా ఎంతటి మూర్ఖుణ్ణయినా మార్చవచ్చును భయపెట్టి బయట మార్చగలముగాని లోపల మార్చలేము భయముతో ఎవడైనా బయట మారినట్లు నటించునుగాని లోపల తన స్వభావమును వదిలిపెట్టడు ఎవడైనా తన స్వభావమును మంచిదనే అనుకొనుచుండును ఎదుటివాని భావమును చెడుదనియే అను ఎంత అజ్ఞాని అయినా ఇతరులతో నేను జ్ఞానిననే చెప్పుకొనుచుండును అదేవిధముగా ఎంత ధనికుడైనా ఇతరులతో నేను బీదవాడినేననీ చెప్పుకొనుచుండును సమాజసేవ అని కొందరనుచుందురు సమాజమంటే ఏమిటో తనకు తెలిసినది సమాజమో కాదో మొదట ఆలోచించుకోవాలి మనిషికి బయట సమాజమనీ లోపలి సమాజమని రెండు సమాజములు కలవు ఒకటి నీకవసరము రెండవది నీకనవసరము కన్ను తెరిస్తే దృశ్యము అంటే వెలుగు కన్ను మూస్తే చీకటి కన్ను వెనుకల వెలుగు చీకట్లను చూచేవాడెవడు చూపేవాడెవడు తెలుసా ఏ ఊరికి పోయినా నీ ఊరిలోని భూమి గాలి ఉన్నట్లు అక్కడ కూడా అవియే కలవు అదే విధముగా ఏ శరీరమును చేరి చూచినా ముందున్న శరీరములోనివే కలవు ఎలుక పిల్లిని చూస్తే భయపడుతుంది పిల్లి కుక్కను చూస్తే భయపడుతుంది కుక్క పులిని చూస్తే భయపడుతుంది పులి మనిషిని చూస్తే భయపడుతుంది ఇలా అందరిలోనూ భయము పాదుకొని ఉంది పరధర్మమైన ప్రకృతి ధర్మము ధైర్యము స్వధర్మమైన పరమాత్మధర్మము ఆకాశానికి అంతులేదు అనుచుందు ఆకాశానికే అంతులేనప్పుడు దానిని పుట్టించినవాడు మరీ అంతులేనివాడు మరియు అంతుబట్టనివాడు నీ ప్రాణానికి నా ప్రాణమిస్తా అంటారు కాని అలా ఎవరికైనా సాధ్యమవుతుందా నీ ప్రాణము నిజానికి నీదేనా నీది కాని దానిని ఎలా ఇవ్వగలవు అందువలన మాట అనినా ఎవరూ ప్రాణము ఇవ్వలేకపోతున్నారు శీలము పోయిందంటారు శీలము అంటే ఏమిటో తెలుసా శీలము నీవు ఉంచుకున్నది కాదు ఎవరైనా తీసుకుంటే పోయేది కాదు అది నీ తలలోనిది పోలీసులు లాఠీలతో దొంగను భయపెట్టవచ్చును కాని వాని తలలోని బుద్ధిని మార్చలేరు చేతితో చేయలేని దానిని నోటితో చేయవచ్చునని పెద్దలన్నారు కావున పోలీసులు లాఠీలను వదిలి మాటలతోనే చెప్పాలి దొంగలు మాటలతో వినరు వారికి కావలసినవి లాఠీల దెబ్బలేనని కొందరు అనుకోవచ్చును కాని అది సరియైన పద్ధతి కాదు మాటలు మంత్రములాంటివి ఏ మంత్రము ఏ రోగమునకో తెలియకపోతే మంత్రము వృథ అలాగే దొంగకు కావలసిన మాటలు చెప్పకపోతే చెప్పిన మాటలు వృథ వాడు మారడు ప్రతి మాటా మంత్రమేనని కూడా అన్నాడు దొంగతనమను రోగమును నయము నయముచేయుటకు తగిన మాటలనే ఉపయోగించాలి దేనికి ఏ మంత్రము ఉపయోగించాలో మాంత్రికునికే తెలుసు అలాగే ఎవరికి ఏ జ్ఞానపు మాటలు చెప్పాలో గురువుకే తెలుసు ఏ పోలీసుకైనా గురువుంటే మంచిది గురువు వలన లభించిన జ్ఞానము వలన కరడుగట్టిన నేరస్థుడినైనా మార్చవచ్చును నీవు గురువు వలన జ్ఞానము పొంది దానివలన నీ జీవితములో ఒక్కడినైనా మార్చగలిగితే నీ జీవితమునకు సార్థకత చేకూరినట్లే జ్యోతి వలన కటిక చీకటైనా పోతుంది జ్ఞానము వలన కటిక మూర్ఖుడైనా మారగలడు దీపము అప్పుడు ఎదురుగా ఉన్న వస్తువులోని అందమును తన వెలుగు ద్వారా తెలియజేస్తుంది అలాగే జ్ఞానము అప్పుడు ఎదురైన సమస్యలోని సత్యమును తన వివరము ద్వారా తెలియజేస్తుంది హారములో దారము దాగి ఉంది శరీరములో ఆత్మ దాగి ఉంది హారములోని దారమును స్థూలముగా వెదికితే కనిపిస్తుంది అలాగే శరీరములోని ఆత్మను సూక్ష్మముగా వెదితే కనిపిస్తుంది దేవుడు భూమిమీదకి భగవంతునిగా వస్తే ఎవరూ గుర్తించలేరు అయినా గుర్తించుటకు అవకాశము సూక్ష్మముగా ఉన్నవారికే ఎక్కువ కలదు తరువాత జ్ఞానులకు కలదు పాము తన లావు కంటే పదింతలు పెద్దయిన జంతువునైనా సులభముగా మృంగును అలాగే మాయా పది సంవత్సరముల జ్ఞాన అనుభవము కలిగిన వారినైనా సులభముగా తనలో కలుపుకును దేవుడిలో కలిసిపోవాలనుకున్న నీవు ఎవరిలో కలుస్తున్నావో చూసుకో దేవుని లోనికి ఐక్యము కావడానికి ముందే మాయలో ఐక్యముగు అవకాశము ఎక్కువ కలదు జాగ్రత్త జీవుడు రవ్వంత ఆత్మ శరీరమంతా పరమాత్మ బ్రహ్మాండమంతా మాయ గుణమంతా కలదు గుణ అనగా హెచ్చింపు సందర్భమును బట్టి అవసరమును బట్టి మాయ తనను తాను హెచ్చించుకుని ఎంత ఎక్కువగానైనా పెరుగగలదు తన్ను తాను ఎంతైనా హెచ్చించుకునను కాబట్టి మాయను గుణ అని అంటాము గుణ అనున్నది పన్నెండు విధములుగా ఉన్నది అందువలన మనిషికి పన్నెండు గుణములున్నవని అంటున్నాము మృక్కేవాడుంటే ఎవడైనా స్వామి గురువు అవుతాడు గాని ఎవరు మృక్కాలి ఎవరు మృక్కించుకోవాలి అని తెలియని స్వామీజీలు భూమి మీద ఉన్నారు భూమి మీద కదలని వృక్షములని కదిలే వృక్షములని రెండు రకములు కలవు కదలని వృక్షమునకు కాయలున్నట్లే కదిలే వృక్షమునకు కూడా కాయలు కలవు కదలని వృక్షమునకు ఒకే జాతి ఒకే రకము కాయలు కాస్తే కదిలిడి వృక్షమునకుల అనేక రకముల కాయలు కాస్తున్నవి కదలని వృక్షమైన వేప చెట్టుకు ఒకే పేరుగల వేపకాయలే కాయును అవి అన్నీ చేదుగా ఒకే రుచి కలిగి ఉండును వృక్షమైన మనిషికి వేరువేరు పేర్లు గల కాయలు కాస్తున్నాయి ఒక పేరు గుండకాయ అయితే మరొక పేరు తలకాయ దేశ పరిధిలోని రాజ్యాంగమును తెలుపునది చట్టము శరీరపరిధిలోని యంత్రాంగమును తెలుపునది ధర్మము నాస్తికులను శరీరము మీద గుడ్డలు లేని పిచ్చివారిగా పోల్చవచ్చును హేతువాదులను అప్పుడప్పుడు ఎవరి వద్దనైనా గుడ్డలు లేని వేశ్యలుగా పోల్చవచ్చును ఆస్తికులను భర్తను వదిలి ఎవరికీ తెలియక ఇతరులతో కూడు కులటలుగా పోల్చవచ్చును ఆత్మవాదులను తన భర్తతో మాత్రమే కాపురము చేయు పతివ్రతలుగా పోల్చవచ్చును కన్నతండ్రి ధనమును హక్కుగా పొందవచ్చును గాని అది నీ మరణములో నీ వెంట రాదు గురువు వలన జ్ఞానధనమును హక్కుగా పొందవచ్చును అది చావులో పాటు వచ్చును అసత్యమును మంది చెప్పినా అది సత్యము కాదు సత్యమును వెయ్యిమంది కాదనినా అది అసత్యము కాదు